మీరు స్టార్టింగ్ ప్రయత్నం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపా నిరేదేవ మీకు వందనాలు శ్రోతరాలు తండ్రి ఈ రోజున మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినమంతటిలో నాయన మీకు మేము మహిమకరకంగా జీవించలాగానే సహాయం చేయండి తండ్రి ముఖ్యమైన తండ్రి దీని ఉద్దేశమై ప్రార్థన కొనసాగించగా జరుగుతుందో తండ్రి ప్రభా దాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చూస్తున్నాము తండ్రి ప్రభావ విధవ వాక్యము అది నూరగా కలింప చేయమని వేడుకొని ఉంటున్నాం పాట ద్వారా మీరు మహిమ పొందుకోమని వేడుకొని మా ప్రార్థనలకు సరైన సమయమున మీ యొక్క సమయమున జవాబులు దయచేయవలసిందిగా అడుగుతున్నాం చంద్రప్రభా మాలో ఏ తప్పు ఏది వ్యతిరేకం అయితే ఉన్నారో దాన్ని మలిచి చంద్రప్రభ మాలో సంపూర్ణ మార్పులు దయచేయమని చంద్రప్రభా ప్రార్థన ప్రార్థిస్తున్నాం సార్ మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగితేదైనా పాటు పాడాలనుకుంటే పాడొచ్చు సార్ సార్ ఉన్నారా సార్ ఎవరైనా నేను పాడతాను సార్ నా పాటు ఓకే సార్ థ్యాంక్ యూ నమ్మకమై నా ప్రభు నిన్ను నే స్థుతి నిన్ను నే స్థుతి కరుణతో పిల్చేయు స్రిన స్ర కపాడి స్థిరనా ప్రభు పొగడి స్ను స్రనా ప్రభున్ పొగడి స్ను కమనా ప్రభు నిన్ను నే స్ను నిన్ను నే స్ను కృంగిలోనివే కై ంగ పచ్చు సైతను గెలిచి విజయమివే భంగ పచ్చు సైతను గెలిచి విజయమితి మంచి పాట పాడి దేవుని మహిపర్చినందుకు మీకు ప్రత్యేకమైన ఉందనాలి ఇప్పుడు మన మధ్యలో చంద్రశేఖర్ గారు ఉన్నారు ఆయన కొన్ని మాటలు దేవుని మాటలు మనతో పంచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ అదే చక్రీ గారు వందనాలు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసినా ఇక్కడ దేవుని వాసాన్ని ధ్యానించుకుంటాం పరిశుభ్రవాళ్ళైన సర్వల తిరగ సోత్రాలు ఈ యొక్క ఘర్షణ కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి సచులకలకి ఎంతో వదనాలైన ఈ కాలం ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించిన పడుతున్నైనా మాతో మాట్లాడండి ప్రభుత్వ స్పర్ష దర్వ దేవ మీకు వదనాలైనా ప్రభు ఈ యొక్క ఘరిష్ట కాలం అంతా మమ్మల్ని చరిత్ర కాపాడి నడిపించండి మేము ప్రతి మార్గం క్రమం చేయండి చీకటి పనులు విజయమండ గురించి ప్రతి ఒక్క సాక్షరాలు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం కాలం సిద్ధపరచింది ఆత్మీయతలు సత్యాన్ని గ్రహించాలా దాని ప్రకారం మేము జీవించాలా అరువ పూర్వకంగా దాన్ని ప్రకటించాలా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ఎవరి వాక్యాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాము గణితుల పత్రికల నుంచి ఒక వాక్యాన్ని తీసుకుందాం మనం గణితుల రాసిన పత్రిక చివరి పత్రిక చివరి అధ్యయనం ఆరవ అధ్యయన్ తెలసిన రాష్ట పత్రిక చాలా ముఖ్యమైనది నూతన నిబుల పుస్తకాలలో ఎందుకంటే మార్టిన్ లూథర్ కింగ్ మీకు తెలిసిన అతనే కదా జర్మన్ ఆ మార్టిన్ లూథర్ కి బాగా ఇన్స్పిరేషన్ ఉన్న పుస్తకం తెలసిన రాష్ట పత్రికై హిస్టైట్ నీతి మంతుడు విశ్వాస మూలంగా జీవించను అన్న ఆ యొక్క వాక్యము తన ఆత్మీయ జీవితాన్ని మార్చినట్లు కేథలిక్ మతం నుంచి ప్రొటెస్టెంట్ మతం బయటికి రావడం అనేది ఈ యొక్క పుస్తకమే దాన్ని పలికినట్టు మనం చూస్తూ ఉంటాం అయితే నాకు కూడా చాలా ఇష్టం ఈ పుస్తకం ఎందుకంటే దళితులు రాసిన పత్రికలో గలతి అయిన సంఘానికి హెచ్చరిస్తాడు ఎన్నో హెచ్చరికలు గలతి సంఘం ఏ రీతిగా చెడిపోతుంది అన్న ఈ పత్రికలో చూస్తాం ముఖ్యంగా ఏ పత్రిక ధ్యానించినా ఏ పత్రిక చదివినా పౌలు ఆ యొక్క హెచ్చరిస్తా ఉంటాడు మీరు ఈ విషయంలో తగ్గుకొన్నారు ఆ విషయంలో తట్టుకున్నారని ఏడు సంఘాలు మనకు కనిపిస్తాయి పౌలు స్థాపించిన సంఘాలు ఆ ఏడు పత్రికలు ప్రతి పత్రికలో ఆ సంఘం ఎట్లా చెడిపోతుంది చివరికి అన్న విషయాన్ని చూపిస్తా ఉంటాడు మనుషులు కట్టుకుంటున్న సంఘాలు అన్ని చివరికి అదే రీతిగా తయారైనట్లు మనము కృత నిబంధన పుస్తకాలు అన్నిటిలో చూస్తాం ముఖ్యంగా కొరెన్సిల్ రాష్ట్ర పత్రిక ఏంటి ఎఫెస్ రాష్ట్ర పత్రిక ఏంటి హెద్రి పత్రిక ముఖ్యంగా గణి పత్రిక చాలా విశేషమైన సంగతి మనం ఒక విషయం మీకు చూపించినాక ఈ యొక్క ఆరవ అధ్యాయానికి మనం తెలియజేస్తాం ముఖ్యంగా మీరు చూడండి గణితుల రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయానికి వచ్చినప్పుడు గణితీ అన్య ఆచారాలు పాటించేసి మనం చూస్తూ ఉంటాం అక్కడ ముఖ్యంగా చూడండి ఆ నాలుగవ అధ్యాయంకి వచ్చినప్పుడు పదవ వర్షం నాలుగవ అధ్యాయంలో పదవ వర్షం చూస్తే మీరు దినములను మాసములను ఉత్సవ కాలంలోను సంవత్సరంలోను ఇవి నాలుగు దినములంటే డేస్ పర్టికులర్ గా డేస్ అంటాం కదా సెలబ్రేటింగ్ డేస్ అంటాం ఇప్పుడు మోడర్న్ టైమ్స్ లో యానివర్సరీస్ అంటాం డేట్స్ ఫిక్స్ చేసుకుని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం వాటిని ఏమన్నా మనం మోడర్న్ టైమ్స్ లో బర్త్ డేస్ అంటాము మ్యారేజ్ డేస్ అంటాము ఇంకా రకరకాల డేస్ ఉన్నాయి మదర్స్ డే ఫాదర్స్ డే ఫాస్టర్స్ డే ఇంకా రకరకాల డేస్ రాబోతున్నాయి అయితే వాటిని సెలబ్రేట్ చేస్తున్నారు అంటారు తర్వాత మార్చములు అంటే ఎవ్రీ మంత్ సైకిల్స్ అంటారు అమవాస్ ఎవ్రీ మంత్ సెలబ్రేషన్స్ అవి దాని తర్వాత ఉత్సవ కాలంలో అంటే ఫెస్టివల్ ఫెస్టివల్స్ మీరు సెలబ్రేట్ చేస్తున్నారు దాని తర్వాత చివరికి వచ్చినప్పటికీ న్యూ ఇయర్స్ సంవత్సరంలో న్యూ ఇయర్స్ సెలబ్రేట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు మనకి మోడర్న్ లైఫ్ లో చర్చ్ లైఫ్ లో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఆ రోజు కూడా జరిగినాయి గలతీ సంఘంలో వాళ్ళు నాన్ క్రిస్టియన్స్ కదా ముందు రక్షణ పొందినాక కూడా ఆ నాన్ క్రిస్టియన్ సెలబ్రేట్ చేసేవారు ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ అంతలో మీరు ఎప్పుడైనా చూసేందో లేదో బర్త్డే సెలబ్రేట్ చేసింది రెండే ఈవెంట్ కనిపిస్తాయి బైబిల్ అంతట్లో మనం మనకు ప్రభుత్వం పిచ్చిన ప్రాఫిటిక్ ప్యారెన్స్ లో ఓల్డ్ టెస్టిమెంట్ లో ఒకసారి జరిగినప్పుడు న్యూ టెస్టిమెంట్ కూడా అది తిరిగి జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫరో తన బర్త్డే రోజు ఆ యొక్క భక్ష్యకారత్ని ఉరించట్టు మనం చూస్తాం ఆయన పుట్టిన దినమన ఉంది అక్కడ సెలబ్రేషన్ తర్వాత న్యూ ఫ్రెస్టి వచ్చినప్పుడు హే రోజు తన పుట్టిన దినమన బాక్లిజంబ వ్యూహా ఇచ్చే వ్యూహాన్ని తలనరికించింది బర్త్డేస్ అన్ని నాన్ క్రిస్టియన్స్ రక్షణ నేను వారు సెలబ్రేట్ చేసినట్టు మనం చూస్తాం బయటం ఇంకా దేవుని సేవకుడు కూడా దేవుని బిడ్డ ప్రవక్తలే గాని దేవుణ్ణి అనుసరించిన సేవకులే గాని మంచి భక్తి గాని అపోసరులే గాని ఏ రోజు కూడా సెలబ్రేషన్ చేసినట్టు మనం చూడండి బైబిల్ అంతట నేను నా నా స్టడీస్ లో వీటన్నిటిని క్లీరంగా ధ్యానించిన కొంత కాలం కదా అది వరల్డ్ సెలబ్రేషన్ కొన్నిసార్లు కష్టతరంగా ఉంటుంది ఆడియన్స్ లేని విషయం చెప్పినప్పుడు ఏముంది బ్రదర్ మనం ప్రభు నేత్రస్తున్నాం కదా ప్రభుకి థ్యాంక్స్ చెప్తున్నాం కదా బర్త్డే అంటే అది మొదటి బర్త్డే కదా అంటే అది ఫస్ట్ బర్త్డే కదా శరీరమైంది నీ పుట్టిన నువ్వు రక్షణ పొందిన దినం జ్ఞాపకం ఉందా నీకు అంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్రిస్టన్స్ కి గుర్తుకుంటది అది నీ జీవితాన్ని ప్రభుత్వం ఎప్పుడు సమర్థించుకున్నావు అంటే ఎవరికి గుర్తుకుంటది ఇంకొక ప్రశ్న వస్తే పొందిన దినం అంటే అది కూడా నైన్టీ నైన్ పాయింట్ సెలబ్రేట్ చేసుకోవాలంటే నూతన జన్మ సెలబ్రేట్ చేసుకోలేదు అని శరీరమైన అది పాపపురితమైన జన్మ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు 99.99% ఇయర్ ఫ్లస్ అబక్యూ భారణ ఎక్సరిచిండి కరేరా మీరు సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఏ సెలబ్రేషన్స్ నాన్ క్రైస్టియన్స్ చేసినట్లు కరోనా లాంటి వాళ్ళు ఏరోడి లాంటి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నట్లు ఉత్సవ కాలం ని ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది మన ప్రభుపాతు కలుసుకున్నప్పటి అసలైన సెలబ్రేషన్ అయిప్పటి ఇంగ్లీష్ లో ఒక పాట ఉంటుంది 80s లో వినేవాళ్ళు సేల ప్రేట్టి సేల బ్రోత్ Celebrate! Jesus! Celebrate! номere proclaiming the importance of this celebration in the Spirit These stop today. On our daily radiation weina coming around This рамбав открыth day when we were able to come to every day Every night we were bookish and coming Before our our peace, we do not celebrate ఇంకొక జస్టిఫికేషన్ క్రిస్టియానిటీ ఏం చెబుతుందంటే సెలబ్రేషన్స్ చేసి ఆ రోజు నాన్ క్రిస్టియన్స్ నిలిచి వాళ్ళకి సువార్త ప్రకటిస్తాం కదా అట్లా వాడుకుంటాం కదా మనం అంటే ఎంత మంది వాడుతారు నా తెలుసా మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ ఆ రీతి దృక్బలంతో పెట్టుకున్నా ఆ సెలబ్రేషన్స్ లో ఒక సువార్త ఉండదు ఒక యాజపని పిలవడం అంటూ ఉండదు తెలిసినా ప్రార్థన చేసి వెళ్ళిపోతారు కానీ నాన్ క్రిస్టియన్స్ కి శువార్త చెప్పినట్లు నేను ఎక్కడ గమనించలేదు పైగా కేక్స్ కట్ చేయడం ఇవన్నీ అన్ని ఆచారాలు అనేసి నేను ఎన్నికన బైబిల్లో చూపించిన ప్రవచనాలు ఆకాచారానికి వాళ్ళు కేక్స్ దే హేక్స్ అన్న ఒక ప్రాఫెస్ బైబుల్లో అది ఎంటైన్స్ బాహాటంగా జరుగుతుంది కూడా నేను చూపించిన బైబుల్లో ఉన్న ఈ ప్రవచనాలన్నీ దురదృష్టం ఏంటంటే మనం చూడలే పౌలకి అది చూపించండి దేవుడు పావులు ద్వారా మనకి పరిచబడుతుంది ఇవి చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే పద పదకొండవ చాలా వస్తాడు మీ నేను పడిన కష్టము వ్యర్థమైపోలేమో అని నిన్ను గురించి భయపడుతున్నాడు అంటున్నాడు ఈ దినములు మాసములు ఉత్సవ కాలము సంవత్సరములు ఆచరించడం వలన నేను మీ గురించి ప్రయత్న పడ్డాను మిమ్మల్ని శరీరం శారీరకమైన జీవితం నుంచి ఆత్మీయ నడిపిస్తే మీరు తిరిగి శరీరంలోనే పరిపక్వం చెందడానికి పోతున్నారే మీ గురించి నేను ప్రయత్నపడ్డాడంత వ్యర్థమైపోతుందేమో నేను భయపడుతున్నా అంటున్నాడు కాబట్టి ఎండు సైన్స్ లో ఈశ్వరీ అంత శారీరకంగా తయారైతుంది అదొక సండేనే మనకి ఆ హోలీ గురించి అనేది అవన్నీ కనిపిస్తే గానీ రెస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళలో అటువంటి మనకు కనిపించదు ఆ ఆసక్తినే కనిపించదు సండే ఒక్కరోజు చూపిస్తున్న ఆసక్తి మండే నుంచి కనిపించదు అందుకని ఈ సంఘానికి బౌలు భక్తుడు ఈ విషయాన్ని హెచ్చరిస్తాడు ముఖ్యంగా కలిగినట్టు ఎవరిదంటే చర్చ్ మెంబర్స్ ని ఎప్పుడు బ్లేమ్ చేయొద్దు మనం వాళ్ళు పాస్టర్స్ ఏం చెప్తారని వింటారు కదా వాటి పాస్టర్లనే బలింగత ఉంది లేక ఎల్డర్స్ లలో బలతలుంది సేవకులు ఏవైంట బలహీనలున్నాయి టీచింగ్ చేసే వాళ్ళు బోధకులలో టీచర్స్ బలహీతలున్నాయి అందుకని ఈ వాక్యము ఒకవేళ మన సేవ జీవితంలో అటువంటి ప్రదర్శించినప్పుడు మనం ఎట్లుండాలని గణితులు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి ఒకసారి అధ్యాయంలో సహోదరులారా హోరత వచ్చిన ఒకడు ఏ తప్పిదంలో నేను ఆత్మ సంబంధమైన మీలో ఆత్మ సంబంధమైన మీలో ప్రతి వాడు తనలో అని తన విషయమై చూచుకోనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి మంచి దారికి తీసుకుని రావాలని కాబట్టి ఇటువంటి బోధలో మనము మనసు మంచి మనసు అవసరం సాత్వికమైన మనసు అవసరము మంచి దానిలో తీసుకొని రావాలంటున్నాడు సరే మనకి మంచి దారి తెలకపోతే మనం వారిని ఎరుపుకి తీసుకొస్తాం ఈ రోజు చర్చి సిస్టమ్ కదా చర్చ ఈ దారిని ఎందుకు మనుషులకి ప్రకటించలేకపోయింది ఆరవ వచనంలో అది చెప్తున్నాడు మన దేవడు జీవితం ముఖ్యంగా వాక్య పరిచర్య చేసే వారి గురించి మనం అందరం చేస్తున్నాం వాక్య పరిచర్య అనేక ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ నేనైతే లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి నేను దేవుని సేవలో ఉన్న వాడిని అనేక ప్రాంతాలలో వాక్యాన్ని ప్రకటిస్తున్నాను ఒకటి నాకుల వర్తిస్తావి వాక్యం ఆరో వచనం అనేవాళ్ళు జరిగిన ఒక పత్రిక ఆరవదేము ఆరో వచ్చనంలో వాక్యోపదేశంలో పొందు ఉపదేశించు వానికి మంచి పదార్థముల అన్నిటిలో భాగం ఇవ్వలేదు మరొకరి వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించే వాడికి మంచి పదార్థంలో అన్నిటిలో భాగం ఇవ్వలేను బట్ ఇది రెండు గుణాలు ఒకటి ఏంటంటే వాక్యోపదేశం చేస్తున్నవాడు వాక్యోపదేశం పొందినవాడు ఇద్దరికి సంబంధించిన విషయం మంచి పదార్థములు ఏంటి మనం అర్థం చేసుకోవాలి ఇది శరీరమైనందా ఆత్మీయమైందా దానికి మనం చూసినాం ఇది ఆత్మీయమైందని చెప్తున్నాడు ఇక్కడ ఆరో వచ్చ మొదటి భాగంలో ఆత్మ సంబంధమైన విషయాలు ఇది కాబట్టి పదార్థములు అనగానే శరీరం అనుకుంటారు కాబట్టి దాన్ని శారీరకంగా మార్త జీవితం అంటాం మార్త ఏం ప్రభు వచ్చిన రోజల్లా ఆయనకి మంచి పదార్థంలో ఆయన అట్లా అర్థం చేసుకోండి దాన్ని మరియా చేసుకోలేదు ఆయన దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటను వినాలా అది ఆయన చూపించిన ఆసక్తి అందుకే మరియా మరియా రెండు అంటే అది రెండు గొంపుల సాదూషం ఉంది జీవితం విచారాల చేత నువ్వు బహుగా చింతలో ఉన్నావు నువ్వు మరియా ఉత్తమం దాని అనుకోలేదు నువ్వు అలసిపోతున్నావు మరియా భర్త మన జీవితాలు కూడా ఈ రీతి అలసిపోతున్నాయి ఇప్పుడు మనం ఈ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి వాటిగా ధ్యానిస్తున్నాం కదా మన నెలలో ఆసక్తి అది కాదే కనిపిస్తుంది ముఖ్యంగా నేను చక్రవర్తిలో ఈ విషయాన్ని గమనించగలిగాను అంటే నేను ఇక పొగుడుతున్నానని కాదు కానీ ఆయనలో ఉన్న ఆసక్తి కొన్నిసార్లు నిలబడి లేదనిపిస్తుంది ఎందుకంటే నేను చర్చి మినిస్ చేసే ఉన్న వాళ్ళము చర్చి నడిపిస్తున్న వాళ్ళము ఎంతో మందితో కన్వర్సేషన్స్ లో ఉంటాము ప్రార్థనలా ఉంటాము కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే గంటలు గంటలు పోతా ఉంటది వాళ్ళ సమస్యలు ఆ రీతిగా ఉంటాయి వాళ్ళు తన ప్రార్థన చేస్తుంటే కొన్నిసార్లు వీరెంత ఇంకా ఎంతసేపు ఇంకెంతసేపు ప్రార్థన కానీ వారి వేదన ఆ రీతిగా ఉంది మనం ఎట్లా చేసుకోవాలని అటువంటి ఆసక్తి మనకు కొన్నిసార్లు తలగిస్తా ఉంటది అందుకే ఏ కార్యమే కాదు ఇప్పుడు సెక్యులర్ వర్క్స్ చూపించినంత ఫ్యాషన్ కార్యాలలో మనం చూపించలేకపోతున్నాం ఎందుకంటే విసంత బలహీనత మనకు కూడా వారికి జరిగినయే మనకి జరిగితే అక్కడ కొనసీన్ రాష్ట్ర పత్రికల్లో వారికి దృష్టాంతాలుగా జరిగి వేదాంతం అంటూ ఉన్న బుద్ధి కలగడం కొడుకు రాయబట్టాయి అన్న అంశాలన్నీ మోతపోకుడి దేవుడు వికరిపబడు మనుషుడు నేను ఇచ్చినా ఆ పాటే కోయా శరీరమైన పంటను ఇంటితేస్తావు ఆత్మీయ పంటను ఇంటితే ఆత్మీయ పంటనే కోస్తావు కాబట్టి ఇక్కడ పదిహేనో వచనంలో ఒక విషయాన్ని హెచ్చరిస్తున్నాడు మన జీవితాలలో ఎక్కడ మనం ఉండాలనేది దానికి పైన పద్నాలుగో వచనంలో అయితే మనం ప్రభు అయిన ఏ తప్ప మరి దేని వలన నాకు దూరం అవునట్టున్నాడు కాబట్టి ఈ సెక్యులర్ జాబ్స్ లో మనం ఎంతగానో అప్రీస్ చేస్తూ ఉంటాం ఏదో అచీవ్ చేస్తున్నాం గ్రేట్ అచీవ్మెంట్స్ హైయర్ పొజిషన్స్ హైయర్ ఇన్కమ్స్ ఇవన్నీ అవి మనల్ని అతిశంగా అనిపిస్తున్నాయి కానీ ఈ వాక్యం హెచ్చరిస్తుంది ఏంటంటే ప్యాషన్ ఏమి విషయంలో ఉన్న ప్యాషన్ మనము కలిగిస్తుందన్నట్టే అది హెచ్చరిస్తుంది ఈ లోకంలో ఏదేదో పంచుకొని అట్టి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవర్స్ ఈ లోకంలో స్పెండ్ మార్నింగ్ పూ అవర్స్ నేను ఎవరిని పెంచపరచలేను ఒక వన్ టూ అవర్స్ యాషమేట్ గా మనం స్పెండ్ చేయలేకపోతున్నాం నేను నుంచి వివరించగలుగుతున్నా ఎందుకు అంటే ఒక పాయింట్ ఏంటంటే మనం అందరం ఏదో ఒక పండగ కానీ ఒక విషయం మనం ఎంత ఫ్రీ ఆకుపడినా గానీ అదంతా అదేమంటాము క్షయమైన ఆహారాన్ని కదా ఈ లోకంలో ఏం చేస్తున్నా క్షయమైందే అది బట్ ఈ అక్షయమైన ఆహారం కోసం కష్టపడేటట్టు ఐదు రొట్టెలు రెండు చేతులు పనిచేయక శిష్యులు వచ్చి ఆయన వెతుకుతా ఉంటుంది బెల్లు వెతుకుతున్నారు రొట్టెలు గుజించడం వాళ్ళని వెతుకుతున్నారా అని హెచ్చరిస్తాడు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకొని అక్షయమైన ఆహారం కొరకు కష్టపడినట్టు ఫ్యాషన్ పోగొట్టుకుంటున్నాం అనేది కొన్నిసార్లు నాకు కూడా ఇది హెచ్చరిస్తూ ఉంటుంది ఎందుకంటే దుష్టుడు కూడా మనల్ని ఆ రీతిగా క్షయమైన ఆహారం కొరకు కష్టపడలేదు అన్న వాడు మనకి ప్రోత్సహిస్తూ ఉంటాడు ఇది టెంపరీ వోల్డ్ వారిని తీని వాళ్ళ మా అందరిని తెలుసుకొని కూడా మనం ఏం చూస్తుంటాం అంటే ఈ ప్యాషన్ లో తనగిస్తా ఉంటుంది అందుకే ఉదయం లేసినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒంటరిగా వెళ్ళిపోయి పరిస్థితి ప్రాంతంలో కూర్చొని వర్షిప్ చేసుకొని పాటలు పాడుకోండి ఏం తను వాక్యం తీసుకోవాలా ఆ రోజు మన మైండ్ అంతా టోటలీ క్యూర్ అయిపోతుంది ఆయన తల్లిలో లేకపోతే ఏమవుతుందంటే ఈ న్యూస్ పేపర్ల దగ్గర నువ్వు టెలివిజన్స్ పెట్టుకోవడము వాట్సాప్ మెసేజ్ చూడడం ఇదంత సెక్యులర్ వరల్డ్ ఈ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంటది వాటింగ్ ఇంబు అన్నట్టు క్వాలిటీ టైం ప్రభు పెట్టినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇంకొక వ్యతిరేకత చక్క మార్చూడండి పదిహేను అవసరంలో కొత్త సృష్టి పొందుతాయే గానీ సున్నాతి పొందుటూ లేదు పొందకూటే ఏమీ లేవు కాబట్టి కొత్త సృష్టి మనం దినదినము నూతనంగా మార్చబడాలనే వాటి మనకు తెలుసు ఆ ప్యాషన్ మనకు ఉండాలనేది ఇక్కడ హెచ్చరిస్తుంది ఈ పద్ధతి చొప్పున నడుచుకుంటేనే గాని చూడండి ఇది చాలా కష్టం ఒక కష్టతరమైనది అర్థం చేసుకోవడం ఈ పద్ధతి చొప్పున అంటే ప్రతిరోజు నూతన స్వభావం ధరించుకుని నూనె మార్చబడకపోతే ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారి అందరికీ అనగా ఏమున్న ఈస్రాయలు నాకు కాబట్టి క్రిస్టియన్సే అనేక పర్యాణ చూపించిన అంతరంగ ముందు యుగంగా మార్చబడ్డ వారే నిధుల అంతరంగ ముందు ఇస్రాయలుగా మార్చబడ్డ వారే నిజమైన ఇస్రాయులు ప్రకృతి కాదు అంటే ఈ వాక్యం మారుతాయి కాబట్టి ఈ పద్ధతి చెప్పునంటే కొత్త జన్మ అనుభవం పద్ధతి చెప్పు నడుచుకున్న వారికి అనగా దేవుని ఇస్రాయలకు సమాధానము కృపయు కలుగును ఈ పద్ధతి లేకపోతే సమాధానం లేదు కృప ఉండదు అంటే వాక్యం కాబట్టి మన జీవితంలో సమాధానము కృప ఉండాలా అంటే ఆయన కృప ఉండాలంటే ఈ పద్ధతి ఏడా పద్ధతి కృత జీవితం కృత అనుభవం నూతనంగా ప్రతిరోజు మార్చబడుతుండలా ఆయన వచ్చేంత వరకు ఆయన మనం మార్చబడుతున్నా కాబట్టి వాక్యోపదేశానికి సంబంధించిన విషయాలు మంచి పదార్థాల గురించి మాట్లాడుతుంది అది ఉపదేశం చేసే వారికి కూడా అది మంచి పదార్థమే అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది నేను ఒక విషయాన్ని మీకు చూపించేసి ప్రకణ గ్రంథం సాధారణంగా కొంత అన్కంఫర్టబుల్ ఉంటుంది మనుషులకి ధ్యానించడానికి కానీ నేను మాకు లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఎక్కువ టైం డ్యామేజ్ ని పెట్టినా బైబిల్ ఎక్కడ చూసినా అసలు ఎన్ని రకరకాల పెన్నుల మార్కులు ఉంటాయంటారు ఆ పెన్నుల మార్కు ఆయిల్స్ వలన పేపర్ అంతా ఇదైపోయి కొన్నిసారి అక్షరాలుగా అనిపించవు కానీ అంత డీటెయిల్ గా నేను ధ్యానించడం ప్రయత్నించిన అఫ్ కోర్స్ ఫాల్ ఫీచింగ్ చాలా ఉండే లో ఫలు చూపిస్తా ఉంది కానీ ఎన్ని టైమ్స్ లో ప్రభు తన బిడ్డలకి తన సంకల్పించిన వాటిని బయలుపరచాలనుకుంటుంది కాబట్టి మన టైంలో ఇవన్నీ చాలా తేడగా బయలుపరచబడుతుంది అయితే కొంతకాలం నుంచి మేము చూపించిన బైబుల్ అంతట్లో మతమైన జీవితంలో నాలుగు క్రైస్తవ గుంపులు ఉంటాయి మొదటి మూడు గుంపులు లోపల ఉంటే నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉంటది ఎందుకంటే మన ప్రభు ఎప్పుడు బయట ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం ఆయన ఒక పాటు వెళ్ళినట్లుంటుంది గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి వెళ్ళి అన్న బోధ చూస్తాను ప్రధానంగా నమ్మలేదు కాబట్టి అధ్యాయంలో కొన్ని విషయాలు మీరు చూపిస్తారు ఇవి చాలా ఆసహర్కరంగా ఉంటాయి ఎందుకంటే ఈ ఏడవ అధ్యాయంలో ఏం చూపిస్తారంటే ఇష్ట గోత్రిపులే చివరికి రక్షింపబడ్డట్టు అని చూపిస్తారు కానీ ఇవి పాతవి గతించి సమస్యలు క్రతమైనవి కాబట్టి ప్రతి గోత్రము అది క్రైస్తవులను సూచిస్తూ ఎందుకంటే ఆ గోత్రానికి సంబంధించిన పేరు అందులో ఉన్న అర్థం మీరు చూస్తారు అది ఖచ్చితంగా క్రైస్తవులకు సంబంధించిన అర్థం ఉంటుంది క్రైస్తవులకు కూడా ఒక్కొక్కరి దేవ జీవన నిరాలు చెప్పినట్లు గోత్రం ఉంటుంది ఇది శారీరకమైన గోత్రాలు కావాలని ముందుగా హెచ్చరిస్తున్నాను ఏడవ వర్షాల్లో మీరు చూస్తారు చూడండి గుంపు చెప్పారండి రెండవ వర్షంలో ఈ శ్రమలకు ముందు తెలియదు ఇది మహాశ్రమలు కఠినంగా ఈ లోకంలో ఆరంభం టైంకి ఏం జరుగుతుంది రెండవ వర్షంలో మరియు సంజీవుడ దేవుని ముద్ర వేరొక దూత నలుగురు దూతలు దేవుడు ఆగ్ ఇచ్చండి ఈ లోకం మీద కానీ ఒక ఐదవ దూత ఇక్కడ దిగి మనం చూస్తా ఉన్నాము సంజీవు దేవుని ముద్ర ఎలా వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి చూచిను ఇవన్న ఇవన్నీ సింబాలిక్ మీనింగ్ యాక్చువల్ గా వేరొక దూత అంటే ఎవరు వేరొక దూత అంటే ఇది ఎక్కువ సాదృశ్యంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి దూతతో పోల్చబడలేదు ఇది వేరొక దూత అన్నది సూర్యోదయ అంటే మనం అర్థం చేసుకోవాలి ఆయన నీతిశిరుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆ వర్చనం దాని తర్వాత ఏం చేయలేదు భూమికి భూమి అనేది ఒక మతపరమైన పైస్లో గుంపు తర్వాత సముద్రం అనేది మరొక మన మొదట గుంపు ఈ రెండు గుంపులు ఇవి భూమి అంటే శరీరమైంది లోపధికమైంది సముద్రం అంటే రకరకాల జీవరాశులు ఉంటాయి పాములు తేళ్లు ఉంటాయి అంటే అపవిత్రమే కూడా ఉంటాయి అనేది రెండు గుంపులు అన్నట్వి హాని కడుగుటైన కలుగ తీయటకైన అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత అంటే వేరొక దూత మేము మా దేవుని దాసులను వారి నొసర్ల ముద్రించే వరకు భూమి కైనను సముద్రం కైనను చెట్ల కైనను ఇవి అన్ని మూడు మతపర గుంపులు ఇవి భూమి సముద్రము చెట్లు హాని వాటికి హాని చేయవద్దని దగ్గరగా చెప్పాను కాబట్టి ఈయన వేరే దూత వేసుకున్న సాదృశ్యం ఆయన ఆజ్ఞ ఏ దూతలు కూడా ఆయన ఆజ్ఞకి వ్యతిరేకంగా చేయనం లేదన్నట్టు అక్కడ జ్ఞాపకం కాబట్టి ఒక చిన్న గుంపుని ముద్రించుకుంటున్నాడు ఇక్కడ మూఢవచనంలో ఆ మా దేవుని దాసులను వారి రసాయనం ముద్రించే వరకు భూమి కనే సముద్ర కను చెట్ల కి చేయవద్దండి ఈ విషయం నేను ఒక చాలా సార్లు గణించినవి డిఫరెంట్ డిఫరెంట్ కామంటర్ గణిస్తే ఫిఫ్టీ డినామినేషన్స్ ఏమంటారు అంటే ఇది క్యాప్స్ అంటారు ఈ గుంపు మేమంటారు దాని తర్వాత జగవో విచ్ఛిన వాళ్ళ బుక్స్ నేను చేసిన వాజ్ పర్ బుక్స్ వాళ్ళంటారు ఇది మేమంటారు మేమంటారు ఈ గుంపు దాని తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఇది మాది అంటారు గుంపు శారీరకంగా ఉండే సందేశం దాని తర్వాత నేను ఇంకొక బుక్ లో చూసిన మోడన్ చర్చ్ సబ్బులు కూడా ఇది మాకు సంబంధించిన అంటారు కానీ క్రిస్టియన్స్ లో ఏ గుంపు కూడా ఇది మాది అని ఎవరు చెప్పేస్తే ఇది నేను అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ ఎవరు చెప్పండి దేవుని దాసులు ఎవరు ఈ లోకంలో సంపూర్ణంగా ఎంత సమర్పించుకొని యథార్థతత్వ సేవ చేసే వాళ్లే కదా కాబట్టి దేవుని దాసులు అంటే మనం యాక్చువల్ గా క్లెయిమ్ చేస్తున్న నీ గుంపు మోర్మోన్ వాడు ప్రభుని క్రువీకరించిన వాడు వారు ఎట్లా క్లెయిమ్ చేస్తాడు మన ప్రభు క్రోదీకరించిన వారు వారు ఎట్లా క్లెయిమ్ చేస్తారు విశ్రాంతలు మన ప్రభుని క్రులకరించింటున్నారు ప్రవర్తలను క్రోనీకరించింటు అఫోర్స్ అందరినీ శిష్యులు అందరినీ క్రోడీకరించి అందరినీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు దీన్ని దేవుడికి విరుద్ధంగా ఉన్న వాళ్ళు అందరు క్లెయిమ్ చేస్తున్నారు దేవుని బిడ్డలు దీన్ని కాబట్టి నేను క్లెయిమ్ చేస్తున్నా ఇది నేనున్న నీ గుంకులం ఇది నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉంటుంది ఇది ఈ గుంపు ఈ గుణగణాల గురించి ఇక్కడ చెప్పండి చూడండి ఈ గుణగణాలు నీకున్నాయా నీకుంటే నువ్వు ఉన్నట్టు లేదంటే ఇ చూడండి చాలా తేటగా మరియు ముద్రింపబడిన వారి లెక్క వింటిని ఇస్రాయేల్ గోత్రములు ఇది శారీరకమైనది కాదు ఇందాక చూస్తాను దేవుని క్రైస్తవులని ఇస్రాయేల్ గోత్రములన్నిటిలో ముద్రింపబడ్డ వారు లక్ష నలభై నాలుగు వేల ఇది వన్ గుంపు స్మాల్ రూమ్ కు ప్రపంచ లిటరల్ నంబర్ కాదు వన్ లాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ అంటే ట్వెల్వ్ టువెల్ అంటారు ఎక్కడ పత్రికలో పన్నెండు ప్రవర్తలకు సంబంధించి చిన్న ప్రవర్తన ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రవక్తలు దాని న్యూ టెస్ట్మెంట్ శిష్యులు ప్రవక్తలు అపోసలు పునాది మీద కట్టబడ్డ వారికి కలిగి ఈ లక్షణాంతం నాలుగు మంది ట్వెల్వ్ టువెల్ ఫార్టీ ఫోర్ ఇక్కడ మీరు ఎక్కడ చూసిన రా ఐదవ మీరు తర్వాత చూడండి నేను వాక్యాన్ని విలుస్తున్నా ఈ ఐదవ వర్షం నుంచి చూస్తే గోత్రాలన్నీ ఉల్టా ఫార్మార్ అయితే ఈ మీరు ఫిరిగేలాడని లేవు రూబేని నుంచి స్టార్ట్ కావాలి కదా ఇక్కడ రూబేని కనిపించడం ఇదే దాని కూడా కనిపించాడు ఇక్కడ ఈ ఐదవ వస్త్రం నుంచి చూస్తే రూబేని కనిపించడు దాని కనిపించదు దాని మీకు వేరే గోత్రాలు కొత్త గోత్రాలు వస్తాయి దీనికి పన్నెండు గోత్రాలలో బయట లోపలికి వస్తారు ఇక్కడికి ఇవన్నీ ఉల్టా తయారైపోయి మీకు చూస్తాడు మొదటిది యూదా గోత్రం లాగా మారుతుంది ఎక్కడికైతే రూబేర్ గోత్రం ఉండాలి రూబేలు ఉండడు ఇక్కడ ఇవన్నీ ఆత్మీయ గోత్రాలు అంటే క్రైస్తవులకు సంబంధించిన గోత్రాలు మీ జీవిత విధానము మీ సేవా జీవన విధానానికి తగినట్లు నువ్వు ఒక గుంపుగా మార్చబడుతున్నావు ఇక్కడ ఈ లక్షల వంద నాలుగు మందిలో ఎటువంటి మనుషులు ఉంటారు ప్రతి గోత్రానికి ఒక ఆత్మీయ సత్యం ఉంటుంది వాళ్ళ పేర్లలో అందుకే బైబుల్ డిక్షనరీస్ మీరు ఆ పేర్లు చూస్తే మీకు అర్థం అవుతాయి అటువంటి ఫ్యాషన్లు మనం ఉండాలి సరే వీళ్ళు ఎవరు అనేది ఒకటి చూపించి చూడండి ఈ లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించింది ఈ ఏడవ అధ్యాయంలో తర్వాత స్ట్రెంగ్త్ మళ్ళా పద్నాలుగు అధ్యయాల వినగలు చేపడుతుంది ఈ లక్ష నలభై ఇది సంపూర్ణంగా ఆయన కొడుకు సమర్పించుకొని యథార్థతో సేవ చేస్తామండి పద్నాలుగో అధ్యాయంలో కూడా ఈ లక్ష నలభై నాలుగు వేల మంది వీరికి ఒక క్రొత్త కీర్తన ఇవ్వబడింది వీరు తప్ప ఈ లోకంలో ఎవరు ఈ కీర్తన పడలేరంట మూడవ సదుస్తాం నాలుగవ పద్నాలుగో అధ్యాయం దాని తర్వాత మీరు ఎవరంటే నాలుగవ సంవత్సరం చూడండి వీరు స్త్రీ సాంగత్య అహుతులు కానివారు స్త్రీ అంటే మతపరమైన జీవితం మతపరమైన జీవితం నుంచి మతపరమైన బోధన నుంచి బయటికి వచ్చిన వాళ్ళు వీరు దాని తర్వాత చూడండి గొర్రె తిన్న ఎక్కడికి పోవునో అక్కడికై ఎలా ఆయనను వెలించరు ఇది మన జీవితం ప్రభు నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోతలేదు ఎంత దూరమైనా ఎంత కఠినమైన ఒంటరిగా అయినా చీకట్లైనా వర్షం పడుతున్నా ఎండైనా చలి అయినా కాంప్రమైజ్ కాకుండా వెళ్ళిపోతా కాపీలు వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అయినా నేను వాపకొస్తూ ఉంటాను తెల్లవారికి వెళ్ళిపోతా ఉంటాను ఇది మన ప్యాషన్ అన్నది దేవుని విషయాలు అంటే అటువంటి ప్యాషన్ మనకుండా చూడండి ఇప్పుడు ఏముందంటే గౌర్రె ఎక్కడికి పోనో అక్కడికి వెళ్ళారు వీళ్ళు పోతారు వీరు లోపల ఉండేవారు కాదు వీరు బయటికి పోయే వాళ్ళు వీళ్ళు ఎప్పుడు ఆయన మెంబర్ ఇస్తారు వీరు దేవుని కొరకు గోర పిల్లల కొరకును ప్రథమ ఫలముగా ఉండేటండి కావాలి కొరింత నక్షణలో ప్రథమ ఫలం మళ్ళీ పెరిగిస్తున్న తర్వాత ఆయన ఆయన రక్షణ అనుభవం ఉన్నవారే ప్రధమ పదం ఒంటి సై మనుషులలో నుండి కొనబడ్డవారు అంటే ఈ లోకం నుంచి మనం స్పెషల్ గా దేవుడు వెళ్ళి ఉండదు ఇప్పుడు లాస్ట్ పై వాస్తా వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు మన ప్రభు చూసుకున్న మనవి మన నోట్లో ఎటువంటి అబద్దం ఉండద్దు సోషల్ లైఫ్ లోనే కాని టెక్చురల్ లైఫ్ లోనే గాని స్పిరిచువల్ లైఫ్ లోనే గాని వాక్య పరిచయలో గాని మన నోట్లో ఎటువంటి అబద్దం ఉండద్దు ఈ క్వాలిటీ మనకుంటేనే గాని ఈ చిన్న గుంపులు మనకుంటే దాని తర్వాత మీరు అన్నింటి ఎటువంటి నిండా ఉండకూడదు మనం పరిశీలించాలి ఎందుకంటే ఆ పదం దగ్గర తీసుకుంటాము సల్తానుడు మన సహోదరుల మీద దివారాశ్రమంలో దేవుడి తనుగులో నేరం మరుస్తున్నారు వాడు ఈరోజు డిస్టెన్స్ మీద సేవకుల మీద వాడు నిత్యం నేరలు మరుస్తున్నప్పుడు ఎందుకు సహిస్తున్నది మనం వాడి మీద నేరం మూడుకుంటే మన ప్రభుత్వం కోపం రావాలి కదా అది పరిశ్రమ ఎంతకాలం పరిశ్రమ ఉందని కాబట్టి మనము అనిగా జీవించడానికి ప్రయాణి దాని తర్వాత మన నోట్లో ఎటువంటి అబద్ధం ఉండకూడదు కాబట్టి అటువంటి చిన్న గుంపుని ప్రపంచంలో నుంచి మనం ఆ గుంపు ఎప్పుడు బయటనే ఉంటుందని విషయం గురించి మేము తెలుసుకోవడం ఎక్కడికి పోతే మీరు అసలు అతన్ని వెంకడించేది దేశ ప్రభుత్వం ఎక్కడ నడిపిస్తే మేము అతనికి మంచి పదార్థాల గురించి మీరు మాట చేయలేదు నేను ఒకటి మంచి పదార్థాలు అనుకోండి పంచుకోవడానికి ఆశిస్తున్నాం నేను పండుకునేవి నేను మాటలు పెట్టకడం లేదా లేకుండా ఎట్లాంటి నిందలు లేకుండా సైతం అవకాశం గొప్ప జీవితం మా తల గురించి నేర్పించాలని ప్రజలను ఆకరించే కుటుంబాలను మీరు సాక్షి నామార్థిస్తున్నాం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసినాక దేవుని వాత్యాన్ని ధ్యానించుకుంటాం వర్షు ద్రవీ ఇంక పదరాలు అయినా సర్వల తిరగ ఈ యొక్క గరిష కాలం అంతా మమ్మల్ని కలుషితంగా కాపాడి సజీలకలను పెట్టాలైన ఈ యొక్క వాక్యాన్ని మాట్లాడండి పరిశుభ్రైనా ఘర్షణ కాలం అంతా మమ్మల్ని కాపాడి సజీలకలను కట్టినందుకు ఎంతో ప్రతి మాగం కరణం చేయండి పనులు విజయవాడ గురించి ప్రతి ఒక్కరి సాక్ష్యాలు పెట్టుకోవాలని ప్రార్థిస్తున్నాం ఇంకోటి కాలం ప్రభుత్వ సరమైన సిద్ధపరచ మీరేం నటించి డ్రై చేయండి ఆత్మీయతలో ఆ సత్యాన్ని గ్రహించాలా దాని ప్రకారంగా మేము జీవించాలా అరువ పూర్వకంగా దాన్ని ప్రకటించాలా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ఎవరి వాక్యాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాము గణతన రాష్ట్ర పత్రికల నుంచి ఒక వాక్యాన్ని తీసుకుందాం మనం గణిత రాష్ట్ర పత్రిక చివరి పత్రిక చివరి అధ్యాయ ఆరవ అధ్యయన్ గణిత రాష్ట పత్రిక చాలా ముఖ్యమైనది నూతన పుస్తకాలలో ఎందుకంటే మార్టిన్ లూసర్ కింగ్ మీకు తెలిసిన తనే కదా మార్టిన్ బూర్ కింగ్ కి బాగా ఇన్స్పిరేషన్ గా ఉన్న పుస్తకం రాష్ట్ర పత్రికై హిస్ నీతి మంతుడు విశ్వాస మూలంగా జీవించను అన్న ఆ యొక్క తన ఆత్మీయ జీవితాన్ని మార్చినట్లు కేథలిక్ మతం నుంచి ప్రొటెస్టెంట్ మతం బయటికి రావడం ఈ యొక్క పుస్తకమే నాంది పలికినట్టు మనం చూస్తూ ఉంటాం అయితే నాకు కూడా చాలా ఇష్టం ఈ పుస్తకం ఎందుకంటే దళితులు రాసిన పత్రికలో గణతి అయిన సంఘానికి హెచ్చరిస్తాడు ఎన్నో హెచ్చరికలు గలతి సంఘం ఏ రీతిగా చెడిపోతుంది అన్న విషయాన్ని ఈ పత్రికలలో చూస్తాను ముఖ్యంగా ఏ పత్రిక ధ్యానించినా ఏ పత్రిక చదివినా పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తా ఉంటాడు మీరు ఈ విషయంలో తగ్గుకొన్నారు ఆ విషయంలో తప్పికరారు అని ఏడు సంఘాలు మనకు పౌలు స్థాపించిన సంఘాలు ఆ ఏడు పత్రికలు ప్రతి పత్రికలో ఆ సంఘం ఎట్లా చెడిపోతుంది చివరికి అన్న విషయాన్ని చూపిస్తా ఉంటాడు మనుషులు కట్టుకుంటున్న సంఘాలు అన్ని చివరికి అదే రీతిగా తయారైనట్లు మనము కృతజ్ఞన పుస్తకాలు అన్నింటిలో చూస్తాం ముఖ్యంగా కొరెన్సన్ రాష్ట్ర పత్రిక ఏంటి ఎఫెస్ల రాష్ట్ర పత్రిక ఏంటి హెద్రి పత్రిక పత్రిక ముఖ్యంగా గళి పత్రికొచ్చినప్పుడు చాలా విశేషమైన సంగతి మనం చూస్తూ ఉంటాం ఒక విషయం మీకు చూపించాక ఈ ఆరవ అధ్యాయానికి మనం తెలియజేస్తాం ముఖ్యంగా మీరు చూడండి గళితుల రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయానికి వచ్చినప్పుడు దళి అన్య ఆచారాలు పాటించేసి మనం చూస్తా ఉంటాం అక్కడ ముఖ్యంగా చూడండి ఆ నాలుగవ అధ్యాయం వచ్చినప్పుడు పదవ వర్షం నాలుగవ అధ్యాయంలో పదవ వర్షం చూస్తే మీరు దినములను మాసములను ఉత్సవ కాలంలోను సంవత్సరంలోను ఇవి నాలుగు దినములంటే డేస్ పర్టికులర్ గా డేస్ అంటాం కదా సెలబ్రేటింగ్ డేస్ అంటాం ఇప్పుడు మనం మోడర్న్ టైమ్స్ లో చూస్తే యానివర్సరీస్ అంటాం డేట్స్ ఫిక్స్ చేసుకుని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం వాటిని ఏమైనా అనొచ్చు మనం మోడర్న్ టైమ్స్ లో ర్త్డేస్ అంటాము మ్యారేజ్ డేస్ అంటాము ఇంకా రకరకాల డేస్ మదర్స్ డే ఫాదర్స్ డే ఫాస్టర్స్ డే ఇంకా రకరకాల డేస్ రాబోతున్నాయి అయితే వాటిని సెలబ్రేట్ చేస్తున్నారు అంటారు తర్వాత మార్కెళ్లంటే ఎవ్రీ మంత్ థ్యాంక్ యూస్ అంటారు అమవాడ్స్ ఎవ్రీ మంత్ సెలబ్రేషన్స్ అవి దాని తర్వాత ఉత్సవ కాలం అంటే ఫెస్టివల్ ఫెస్టివల్స్ మీరు సెలబ్రేట్ చేస్తున్నారు దాని తర్వాత చివరికి వచ్చేప్పటికి న్యూ ఇయర్స్ సంవత్సరాలను న్యూ ఇయర్స్ సెలబ్రేట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు మనకి మోడర్న్ లైఫ్ లో చర్చ్ లైఫ్ లో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఆ రోజు కూడా జరిగినాయి గలతీ సంఘంలో వాళ్ళు నాన్ క్రిస్టియన్స్ కదా ముందు రక్షణ పొందినాక ఆ నాన్ క్రిస్టియన్ సెలబ్రేట్ చేసేవారు ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ అంతలో మీరు ఎప్పుడైనా చూసేటో లేదో సెలబ్రేట్ చేసింది రెండే ఈవెంట్స్ కనిపిస్తాయి బైబిల్ అంతట్లో మనం మనకు ప్రభు చూపించిన ప్రాఫిటింగ్ ప్యారెన్స్ లో ఓల్డ్ టెస్టిమెంట్ లో ఒకసారి జరిగినప్పుడు న్యూ టెస్టిమెంట్ లో కూడా అది తిరిగి జరుగుతూ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఫరో తన బర్త్డే రోజు ఆ యొక్క భక్ష్యకారత్ని ఉరించినట్టు మనం చూస్తాం ఆయన పుట్టిన దినమన ఉంది అక్కడ సెలబ్రేషన్ తర్వాత న్యూ టెస్టిమెంట్ వచ్చినప్పుడు ఏ తన పుట్టిన దినమన బాప్లిజం వ్యూహాన్ని ఇచ్చే వ్యూహాన్ని తలనరికించింది బర్త్డేస్ అన్ని నాన్ క్రిస్టియన్స్ లేక రక్షణ లేని వారు సెలబ్రేట్ చేసినట్టు మనం చూస్తాం బయట లో దేవుని సేవకుడు కూడా దేవుని బిడ్డ ప్రవక్తలే గాని దేవుణ్ణి అనుసరించిన సేవకులే గాని మంచి భక్తి గాని అపోసరులే గాని ఏ రోజు కూడా సెలబ్రేషన్ చేసినట్టు మనం చూడం బైబిల్ అంతటా నేను నా బైబుల్ స్టడీస్ లో మీటన్ని క్లీరంగా ధ్యానించిన కొంతకాలం కిందట అది వరల్డ్ సెలబ్రేషన్ కొన్నిసార్లు కష్టతరంగా ఉంటుంది ఆడియన్స్ లేని విషయం చెప్పినప్పుడు బ్రదర్ మనం ప్రభు నేత్రస్తున్నాం కదా ప్రభుకి థ్యాంక్స్ చెప్తున్నాం కదా బర్త్డే కంటే అది మొదటి బర్త్డే కదా అంటే అది ఫస్ట్ బర్త్డే కదా శరీరమైంది నీ పుట్టిన నువ్వు రక్షణ పొందిన దినం జ్ఞాపకం ఉందా నీకు అంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్రిస్టన్స్ కి గుర్తుకుండదు అది మీ జీవితాన్ని ప్రభుకు ఎప్పుడు సమర్పించుకున్నావు అంటే ఎవరికి గుర్తుకుండదు ఇంకొక ప్రశ్న నువ్వు బాప్తిజం పొందిన దినం జ్ఞాపకం అంటే అది కూడా నైన్టీ నైన్ పాయింట్ ఒకవేళ సెలబ్రేట్ చేసుకోవాలంటే నూతన జన్మ సెలబ్రేట్ చేసుకోలేదు కానీ శరీరమైన జన్మాని అది పాప గురితమైన జన్మ సెలబ్రేట్ చేసుకుంటారు 99.99% ఇడిస్కులారు. అబతిని బానేన ఎచెరించింది కరేరా. మీరు సెలబ్రేషన్స్ చేస్తునరు. ఏ సెలబ్రేషన్స్ నాన్ క్రైస్టియన్ చేష్టట్లు పరోలాంటి వారు, కేరోడి లాంటి వారు సెలబ్రేట్ చేసుకున్నట్లు উৎসব కాలం ది ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలి. మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది మన బర్గత పాట కలుసుకున్నప్పుడు. అసలైన సెలబ్రేషన్ అనేది ఒక ఇంగ్లీష్ ఒక పాట ఉంటుంది. 80s లో వినేవని. సేన ప్రేట్ జీసస్ సేన బ్రూక్ సేనబెట్ చీసేనబెట్ అది సెలబ్రేషన్స్ అనేది కేవలం మన ప్రభులోనే ఉండాలగాని ప్రభు బయట ఉండనికి వీలేదు ఎందుకంటే కొలసల రాష్ట్రఫెదర్మెంట్ చేస్తాం పండుగలు సబాతులు నియమక దినములు ఇవి రాబోవ వాటి ఛాయనే గాని నిజ స్వరూపం క్రీస్తులోనే ఉంది అంటాడు కొలసి సంఘం కూడా సెలబ్రేట్ చేసింది అందుకొలని httpClient అక్కడ వాటి మనము అటువంటి సెలబ్రేట్ చేయొద్దు ఇంకొక జస్టిఫికేషన్ క్రిస్టియానిటీ ఏం చెప్తుందంటే సెలబ్రేషన్స్ చేసి ఆ రోజు నాన్ క్రిస్టియన్స్ ని తెలిసి వాళ్ళకి సువార్త ప్రకటిస్తాను కదా అట్లా వాడుకుంటాం కదా మనం అంటే ఎంతమంది వాడుతారు చెప్పాడు ఆ రీతిగా నా తెలుసిన కాడికి మోర్ దెన్ సెవెంటీ ఒకవేళ ఆ రీతి దృక్పథంతో పెట్టుకున్నా ఆ సెలబ్రేషన్స్ లో ఒక సువార్త ఉండదు ఒక యాజకుని పిలవడం అంటూ ఉండదు తెలిసినా అది అక్కడ అర్థం చేసి వెళ్ళిపోతారు నాన్ క్రిస్టియన్స్ కి సువార్థ చెప్పినట్లు నేను ఎక్కడ పైగా కేక్స్ కట్ చేయడం ఇవన్నీ అన్ని ఆచారాలు అనేసి నేను బైబిల్ లో చూపించిన ప్రవచనాలు ఆకాశారానికి వాళ్ళు కేక్స్ దే హేక్స్ టువీన్ ఆఫ్ హెవెన్ అన్న ఒక ప్రాఫెస్ చూపించిన బైబుల్లో అది ఏంటైన్స్ బాహాటంగా జరుగుతుంది అని కూడా నేను చూపించిన బైబుల్లో ఉన్న ఈ ప్రవచనాలన్నీ దురదృష్టం ఏంటంటే మనం చూడలే పౌలకి అవి చూపించండి దేవుడు పావులు ద్వారా మనకి పరచబడుతుంది ఇవి చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే పద పదకొండవ సమయం మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోమో అని నిన్ను గురించి భయపడుతున్నాడు అంటున్నాడు ఈ దినములు మాసములు ఉత్సవ కాలంలో సంవత్సరములు ఆచరించడం వలన నేను మీ మిమ్మల్ని శరీరం శారీరకమైన జీవితం నుంచి ఆత్మీయ నడిపిస్తే మీరు తిరిగి శరీరంలోనే పరిపూవం చెందడానికి పోతున్నారే మీ గురించి నేను ప్రయత్సపడ్డాడంత వ్యర్థమైపోతుందేమో మీ అని భయపడుతున్నాను అంటున్నాడు కాబట్టి ఎండు సైన్స్ లో అంత శారీరకంగా తయారైతుంది అదొక సండేనే మనకి ఆ హోలీ మెస్టేట్ అవన్నీ కనిపిస్తే కానీ రెస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళలో అటువంటివి మనకు కనిపించదు ఆ ఆసక్తిగా కనిపించదు సండే ఒక్కరోజు చూపించిన ఆసక్తి మండే నుంచి కనిపించదు అందుకని ఈ సంఘానికి బౌన్ భక్తుడు ఈ విషయాన్ని హెచ్చరిస్తాడు ముఖ్యంగా అడిగినట్టు ఎవరిదంటే చర్చ్ మెంబర్స్ ని ఎప్పుడు బ్లేమ్ చేయొద్దు మనం వాళ్ళు పాస్టర్స్ ఏం చెప్తారని వింటారు కదా అతి పాస్టర్లనే బలింగత లేక ఎల్డర్స్ లలో సేవకులు ఏవైంట విషయాలు బలహీన టీచింగ్ చేసే వాళ్ళు బోధకులలో ప్రీచర్స్ బలహీతలున్నాయి అందుకని ఈ వాక్యము ఒకవేళ మన సేవ జీవితంలో అటువంటి ప్రదర్శించినప్పుడు మనం ఎట్లుండాలని వెళ్ళి ఈ గణితీ రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి ఒకసారి అధ్యాయంలో సహోదరులారా ఆహరత వచ్చినాయి ఒకడు ఏ తప్పిదంలో నేను ఆత్మ సంబంధమైన మీలో ఆత్మ సంబంధన మీలో ప్రతి వాడు తనను శోధింపబడుతుందేమో అని తన విషయమై చూచుకోనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలని కాబట్టి ఇటువంటి బోధలో మనము మనసు మంచి మనసు మనకు అవసరం సాత్వికమైన మనసు అవసరము మంచి దానిలో తీసుకొని రావాలంటున్నాడు సరే మనకి మంచి దారి తెలకపోతే మనం వాళ్ళ నేరుకి తీసుకొస్తాం ఈరోజు చర్చి సిస్టమ్ అట్లనే జరుగుతుంది కదా చర్చ ఈ దారిని ఎందుకు మనుషులకి ప్రకటించలేకపోయింది ఆరోగ్య వచనంలో అది చెప్తున్నాడు మన సేవ జీవితం ముఖ్యంగా వాక్య పరిచర్య చేసేవారి గురించి ఇక్కడ హెచ్చరించబడుతుంది మనం అందరం చేస్తున్నాం వాక్యపరిచర్య అనేక ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ నేనైతే లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి నేను దేవుని సేవలో ఉన్న వాడిని అనేక ప్రాంతాలలో వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళు ఒకటి నాకు వర్తిస్త వాక్యం ఆరో వచ్చింది జరిగిన తర్వాత పత్రిక ఆరవదేము ఆరో వచ్చనంలో వాక్యోపదేశంలో పొందు వాడు ఉపదేశించు వానికి మంచి పదార్థం అన్నిటిలో భాగం ఇవ్వలే మరొకరి చదువు వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించే వాడికి మంచి పదార్థములలో అన్నిటిలో భాగం ఇవ్వవలెను బట్ ఇది రెండు మునాలు ఒకటి ఏంటంటే వాక్యోపదేశం చేస్తున్నవాడు వాక్యోపదేశం పొందినవాడు ఇద్దరికి సంబంధించిన విషయం మంచి పదార్థములు ఏంటి అనేది అర్థం చేసుకోవాలా ఇది శికమైంద ఆత్మీయమైందా దానికి పైన మనం చూసినాం ఇది ఆత్మీయమైన అని చెప్తున్నాడు ఇక్కడ ఆడవర్షక మొదటి భాగంలో ఆత్మ సంబంధమైన విషయాలు ఇవి కాబట్టి పదార్థములు అనగానే శరీతమరే అనుకుంటాడు కాబట్టి దాన్ని శరీరంగా మార్త జీవితం మార్త ఏం చేసింది ప్రభు వచ్చిన ఆయనకి ఏమి వండి పెట్టాలా మంచి పదార్థంలో ఆయన అట్లా అర్థం చేసుకుంది దాన్ని మరియా చేసుకోలేదు ఆయన దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వినాలా అది ఆయన చూపించిన ఆసక్తి అందుకే మరియా మరి రెండు సార్లు అంటే అది రెండు గుంపుల సాదూషంగా ఉంది మరియా విచారాల చేత నువ్వు బహుగా చింతలో ఉన్నావు నువ్వు మరియా ఉత్తమంగా నేను కొన్ని నువ్వు అలసిపోతున్నావు మరియా భర్త మన జీవితాలు కూడా ఈ రీతి అలసిపోతున్నాయి ఇప్పుడు మనం ఈ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి వాటి గానిస్తున్నాం కదా మనలో ఆసక్తి అది కాదే ముఖ్యంగా నేను చక్రవర్తులు ఈ విషయాన్ని గమనించగలిగాను నేను ఇది పొగుడుతున్నానది కాదు కానీ ఆయనలో ఉన్న ఆసక్తి కొన్నిసార్లు నిలబురు ఎందుకంటే నేను చర్చ్ మినిస్ట్రీస్ లో ఉన్న వాళ్ళము చర్చ్ నడిపిస్తున్న వాళ్ళము ఎంతో మందితో కన్వర్సేషన్స్ లా ఉంటాము ప్రార్థనల ఉంటాము కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే గంటలు గంటలు పోతా ఉంటది వాళ్ళ సమస్యలు ఆ రీతిగా ఉంటాయి వాళ్ళు తను ప్రార్థన చేస్తుంటే కొన్నిసార్లు వీరొచ్చేస్తుంటుంది ప్రభు ఇంకా ఎంతసేపు ఇంకెంతసేపు ప్రార్థన కానీ వారి వేదన ఆ రీతిగా ఉంది మనం ఎట్లా చేసుకోవాలని అటువంటి ఆసక్తి మనకు కొన్నిసార్లు సమయ ఉంటది అందుకే ఏ కార్యమే కానీ ఇప్పుడు సెక్యులర్ వర్క్స్లో చూపించినంత ఫ్యాషన్ కార్యాలలో మనం చూపించలేకపోతున్నాం ఎందుకంటే విసంతం జరిగిన బలహీనత మనకు గురి వారికి జరిగినయే మనకి జరిగితే అక్కడ కొరెంట రాష్ట్ర పత్రికల్లో పోలు వారికి దృష్టాంతాలుగా జరిగి యుదాంతం అంటూ ఉన్న మీకు బుద్ధి కలగడం కొడుకు రాయబడ్డాయన్నారు కాబట్టి మోసపోకుడి దేవుడు వికరిపబడు మనుషుడు నేను ఇచ్చినో ఆ పాటనే కోరిన శరీరమైన పంటను ఇంటితే శరీరమని కోరుస్తావు ఆత్మీయ పంటను ఇప్పితే ఆత్మీయ పంటనే కోరుతావు కాబట్టి ఇక్కడ పదిహేనో వచనంలో ఒక విషయాన్ని ప్రచరిస్తున్నాడు మన జీవితాలలో ఎక్కడ మనం ఉండాలనేది దానికి పైన పద్నాలుగో వచనంలో అయితే మనం ప్రభు అయిన ఏ తప్ప మరి దేనివల్ల అదృశ్య నాకు దూరం అవునంటున్నాడు కాబట్టి ఈ సెక్యులర్ జాబ్స్ లో మనం ఎంతగానో అప్రీవ్ చేస్తూ ఏదో అచీవ్ చేస్తున్నాం గ్రేట్ అచీవ్మెంట్స్ హైయర్ పొజిషన్స్ హైయర్ ఇన్కమ్స్ ఇవన్నీ అవి మనల్ని అతీక్ష నడిపిస్తున్నాయి కానీ వాక్యం హెచ్చరిస్తుంది ఏంటంటే ప్యాషన్ ఏని విషయంలో ఉన్న ప్యాషన్ మనము కలిగిస్తుందన్నట్టే అది హెచ్చరిస్తుంది మనకి ఈ లోకంలో ఏదేదో సాధించుకొని అట్టి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవర్స్ ఈ లోకంలో స్టెడీ చేస్తున్నాం మార్నింగ్ ఒక వన్ టూ అవర్స్ నేను ఎవరిని చింతపరచలేను ఒక వన్ టూ అవర్స్ యాషమేట్ గా మనం స్పెండ్ చేయలేకపోతున్నాం నేను అది లాస్ట్ వీక్స్ నుంచి వివరించగలుగుతున్నా ఎందుకు అంటే ఒక పాయింట్ ఏంటంటే మనం అందరం ఫ్రీ ఆక్యుపేజ్ ఏదో ఒక మనం ఉంటున్నాం కానీ ఒక విషయం మనం ఎంత ఫ్రీ ఆక్యుపేర్ ఉన్నా కానీ క్షయమైన ఆహారాన్ని కదా ఈ లోకంలో ఏం చేస్తున్నా క్షయమైందే అది బట్ ఈ అక్షయమైన ఆహారానికి ఒక కష్టపడేటట్లేదు కదా ఐదు రొట్టెలు రెండు చేతలు పనిచేనాక శిష్యులు వచ్చి ఆయన వెతుకుతా ఉంటుంది వెతుకుతున్నారు రొట్టెలు గుజించడం వల్ల వెతుకుతున్నారా అని హెచ్చరిస్తుంది క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడినటువంటి ఫ్యాషన్ పోగొట్టుకుంటున్నాం అనేది కొన్నిసార్లు నాకు కూడా ఎందుకంటే ఈ కూడా మనల్ని ఆ రీతిగా క్షయమైన ఆహారం కొరకు కష్టపడలాగల మనకి ప్రోత్సహిస్తా ఉంటాడు దీని టెంపరీ ఓల్డ్ మన నిత్యని వాతాంధన తెలుసుకొని కూడా మనం ఏం చూస్తుంటామంటే ఈ ప్యాషన్ లో తనగిలితా ఉంటుంది అందుకే ఉదయం చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒంటరిగా వెళ్ళిపోయిన ప్రార్థనలు వచ్చి వర్షిప్ చేసుకొని పాటలు పాడుకోండి ఏం తల్లిలో వాక్యం తీసుకోవాలా ఆ రోజు మన మైండ్ అంతా టోటల్లీ క్యూన్ అయిపోతుంది ఆయన తల్లిలో లేకపోతే ఏమవుతుంది అంటే ఈ న్యూస్ పేపర్ దగ్గర టెలివిజన్స్ పెట్టుకోవడము వాట్సాప్ మేము చూడడం అంత సెక్యులర్ వర్డ్ కాబట్టి నీ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంటది వాటిని గుర్తుంటానట్టు క్వాలిటీ టైం ప్రభు పెట్టినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇంకొక హెచ్చరిక వస్తున్నాను చూడండి పదిహేను అవసరంలో కొత్త సృష్టి పొందుతాయే గానీ సున్నతి పొందుతాయంత ఏమీ లేదు పొందకపోతాయందులో ఏమీ లేదు కాబట్టి కొత్త సృష్టి మనం దినదినము నూతనంగా మార్చబడాలనే వాక్యం మనకు తెలిసి ఆ ప్యాషన్ మనకు ఉండాలనేది ఇక్కడ హెచ్చరిస్తుంది ఈ పద్ధతి చొప్పున నడుచుకుంటేనే గాని చూడండి ఇది చాలా కష్టం ఒక కష్టకరమైనది అర్థం చేసుకోవడం ఈ పద్ధతి చొప్పున అంటే ప్రతిరోజు నూతన స్వభావం ధరించుకుని నమూనంగా మార్చబడకపోతే ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అనగా ఏమున్న ఇస్రాయల్ నాకు కాబట్టి క్రిస్టియన్సే ఇస్రాయల్ అనే అనేక పర్యాణం చూపించిన అంతరంగ ముందు యూధంగా మార్చబడ్డ వారే నిజమైన అంతరంగా ముందు ఇస్రాయల్ గా మార్చబడ్డ వారే నిజమైన కాదు అంటే ఈ వాక్యం కాబట్టి పద్ధతి చెప్పుడు అంటే కొత్త జన్మ అనుభవం పద్ధతి చెప్పు దర్శకున్న వారికి అందరికీ అనగా దేవుని ఇస్రాలకు సమాధానము కృపయు కలుగుని దాకా ఈ పద్ధతి లేకపోతే కృప ఉండదు అంటారు రివర్స్ ఆధారని చూస్తే వాక్యం కాబట్టి మన జీవితంలో సమాధానము కృప ఉండాలా అంటే ఆయన కృప ఉండాలంటే ఈ పద్ధతి ఏడా పద్ధతి కొత్త జీవితం క్రొత్త అనుభవం నూతనంగా ప్రతి రోజు ఆయన వచ్చేంత వరకు ఆయనను మనం మార్చబడతనం వల్ల కాబట్టి వాక్యో ప్రదేశానికి సంబంధించిన విషయాలు మంచి పదార్థాల గురించి మాట్లాడుతుంది అది ఉపదేశం చేసేవారికి పొందుకున్న వారికి కూడా అది మంచి పదార్థమే అన్న విషయానికి హెచ్చరిస్తుంది నేను ఒక విషయాన్ని మీకు చూపించేసి ముగిస్తాను వాసేను రకాల గ్రంథం సాధారణంగా కొంత అన్కంఫర్టబుల్ ఉంటుంది మనుషులకి ధ్యానించడానికి కానీ నేను మాకు లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఎక్కువ టైం డామేజ్ ని పెట్టినా బైబిల్ ఎక్కడ చూసినా ఎన్ని రకరకాల పెన్నుల మార్కులు ఉంటాయంట పెన్నుల మార్కు ఆయిల్స్ వలన పేపర్ అంతా ఇదైపోయి కొద్ది పద అసరాలు అనిపించావు కానీ అంత డీటెయిల్ గా నేను అని చెప్పి ప్రయత్నించిన అఫ్ కోర్స్ ఫాల్ టీచింగ్స్ చాలా ఉండే థర్టీ ఇయర్స్ లో ఫాల్ టీచింగ్స్ చాలా ఉండే కానీ ఎన్ని టైమ్స్ లో ప్రభు తన బిడ్డలకి తన సంకల్పించిన వాటిని బయలుపరచాలనుకుంటుంది కాబట్టి మన టైంలో ఇవన్నీ చాలా తేడాగా బయలుపరచబడుతుంది అయితే కొంతకాలం కింద నుంచి నేను చూపించిన డైబుల్ అంతట్లు సతపరమైన జీవితంలో నాలుగు క్రైస్తవ గుంపులు ఉంటాయి మొదటి మూడు గుంపులు లోపల ఉంటే నాలుగవ గుంపులు ఎప్పుడు బయట ఉంటుంది ఎందుకంటే మన ప్రభు ఎప్పుడు బయట ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం ఆయనతో పాటు వెళ్ళినట్లుంటుంది గొడవపిల్ల ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి అన్న బోధ చూస్తాను ప్రకటన గణు కాబట్టి అధ్యాయంలో కొన్ని విషయాలు మీరు చూపిస్తారు ఇవి చాలా అసహకరంగా ఎందుకంటే ఈ ఏడవ అధ్యాయంలో ఏం చూపిస్తారంటే ఇష్ర గోత్రికులే చివరికి రక్షింపబడ్డారు అన్నట్టు అని చూపిస్తారు కానీ ఇవి పాతవి గతించి సమర్థం క్రొత్తమైనవి కాబట్టి ప్రతి గోత్రము అది క్రైస్తవులను సూచిస్తూ ఆ గోత్రానికి సంబంధించిన పేరు అందులో ఉన్న అర్థం మీరు చూస్తారు అది ఖచ్చితంగా క్రైస్తవులకు సంబంధించిన అర్థం ఉంటుంది క్రైస్తవుల గుణగణాలు ఒక్కొక్కరి సేవ జీవన నిరాలున్నట్లు ఆ గోత్రం ఉంటుంది ఇది శరీరమైన గోత్రాలు కావాలని ముందుగా హెచ్చరిస్తున్నాను ఏడవ వర్షానం మీరు చూస్తారు చూడండి ఇక్కడ ఒక చిన్న గుంపు గురించి చెప్పారండి రెండవ వర్షంలో ఈ శ్రమలకు ముందు తెలియదు ఇది మహాశ్రమలు కఠినంగా ఈ లోకంలో ఆరంభమయ్యే టైంకి ఏం జరుగుతుంది రెండవ వర్షంలో మరియు సజీవురా దేవుని ముద్ర గల దూత నలుగురు దూతలకు దేవుడు ఆగి ఇచ్చండి ఈ లోకం మీద పెట్టడానికి కానీ ఒక ఐదవ దూత ఇక్కడ దిగి కూడా సజీవునకు దేవుని ముద్ర వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి చూచింది ఇవన్నీ ఇవన్నీ సింబాలిక్ మీనింగ్ యాక్చువల్ గా వేరొక దూత అంటే ఎవరు వేరొక దూత అంటే ఇది ఎక్కువ మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇతర దూతతో పోల్చబడలేదు ఇది వేరొక దూత అన్నది సూర్యోదయ అంటే మనం అర్థం చేసుకోవాలి ఆయన నీతిశూరుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆ వచ్చినం దాని తర్వాత ఏం చేయలేదు భూమికి భూమి అందరికీ ఒక మద్దపరమైన పైసంపు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 వారి నొసర్ల ముద్రించే వరకు భూమి కెనలు సముద్రం కినను చెట్ల కైనను ఇవి అన్ని మూడు మతపరమైన గుంపులు ఇవి భూమి సముద్రము చెట్లు హాని వాటికి హాని చేయవద్దని దిగ్గరగా చెప్పాను కాబట్టి ఈయన వేరే దూత వేసుకుంటే అదృశ్యం ఆయన ఆజ్ఞ ఇస్తే ఏ దూతలు కూడా ఆయన ఆజ్ఞకి వ్యతిరేకంగా చేయడం లేదన్నట్టు అక్కడ జ్ఞాపకం చేస్తాను కాబట్టి ఒక చిన్న గుంపుని ముద్రించుకుంటున్నాడు ఇక్కడ మూఢవచనంలో మా దేవుని దాసులను వారి రసాయనం ముద్రించే వరకు భూమి కలిగి సముద్ర కలిన చెట్ల కనీనా హాని చేయవద్దాండి ఈ విషయం నేను ఒక చాలా సార్లు గనించిన డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేటర్స్ గణిస్తే ఫిఫ్టీ డినామినేషన్స్ ఏమంటారు అంటే ఇది పర్టిగర్ క్యాటారు ఈ గుంపు మేమంటారు దాని తర్వాత జెహో విచ్నెస్ వాళ్ళ బుక్స్ నేను తీసిన వాట్సాద్ బుక్స్ ఇది మేమంటే అంటారు ఈ గుంపు దాని తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఇది మాది అంటారు గుంపు ఉండే సందేశం దాని తర్వాత నేను ఇంకొక బుక్ లో చూసిన మోడర్మన్ చర్చ్ సబ్బులు కూడా ఇది మాకు సంబంధించిన బోధ అంటారు కానీ క్రిస్టియన్స్ లో ఏ గుంపు కూడా ఇది మాది అని ఎవరు చెప్పలేదు ఇది నేను అని చెప్పండి ఎందుకంటే ఇక్కడ దాసులు ఎవరు చెప్పండి దేవుని దాసులు ఎవరు ఈ లోకంలో సంపూర్ణంగా సమర్పించుకొని యార్థతత్వం సేవ చేసే వాళ్ళే కదా కాబట్టి దేవుని దాసులు మనం యాక్చువల్ గా క్లెయిమ్ చేస్తున్నాను ఈ గుంపు మోర్మోన్ వాడు ప్రభుని క్రోదీకరించిన వాడు వారు చేస్తాడు ఎర్వ బిట్నెస్ మన ప్రభుని క్రోదీకరించిన వారు వారు ఎట్లా చేస్తారు విశ్రాంతలు మన ప్రభుత్వ క్రోనీకరించింటున్నారు ప్రవక్తలను క్రోడీకరించింట్లు అఫోర్స్ అందరినీ శిష్యులు అందరినీ క్రోడీకరించి చేసి చంపినట్లు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు దీన్ని దేవుడికి విరుద్ధంగా ఉన్న వాళ్ళందరూ క్లెయిమ్ చేస్తున్నారు దేవుని బిడ్డలు దీన్ని క్రునీకరిస్తున్నారు కాబట్టి నేను క్లెయిమ్ చేస్తున్నా ఇది నేనున్న నీ గుంకులం ఇది నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉంటుంది ఇది ఈ గుంపు ఈ గుణగణం గురించి చెప్పండి చూడండి ఈ గుణగణాలు నీకున్నాయా నీ గుంటే ఉన్నట్టు లేదంటే నువ్వు లేదన్నట్టు చూడండి చాలా తేటగా ఉంది మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని గోత్రములు ఇది శారీరకమైనది కాదు ఇందని ఇష్టం దేవుడు ఇష్టానంటే క్రైస్తవులని ఇస్రాయల్ గోత్రములన్ని ముద్రింపబడ్డ వారు లక్ష ఇది వన్ లాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఇది గుంపు స్మాల్ గుంపు ప్రపంచ లిటరల్ నంబర్ కాదు వన్ లాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ అంటే టువెంట్వెల్ అంటే పత్రిక లో పన్నెండు ప్రవక్తలకు సంబంధించి చిన్న ప్రవక్తలు తెలుసు ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రవక్తలు దాని న్యూ టెస్టుమెంట్ శిష్యులు ప్రవక్తలు అపోసలు వేసిన పునాది మీద కట్టబడ్డ వారి జీవితాలు ఇవి ఇవి లక్ష్మణానందరం నాలుగు వేల మంది టువల్ ఇక్కడ మీరు ఎప్పుడైనా చూసినా ఐదో వర్షం నుంచి మీరు తర్వాత చూడండి నేను వాక్యాన్ని విస్తున్నా ఈ ఐదవ వర్షాల నుంచి చూస్తే గోత్రాలన్నీ ఉల్టా ఫార్మర్ అయితేనే మీరు సిరిగేలాడ లేవు రూబే నుంచి స్టార్ట్ కావాలి కదా నీకు మీకు ఇక్కడ రూబేని కనిపించడం ఇవే దాని తర్వాత దాని కూడా కనిపించాడు ఇక్కడ ఈ ఐదవ వర్షం నుంచి చూస్తే రూబేని కనిపించడు దాని కనిపించదు దాని తర్వాత మీకు వేరే గోత్రాలు కొత్త గోసాలు వస్తాయి దీనికి పన్నెండు గోత్రాలలో లేని వారు బయట లోపలికి వస్తారు ఇక్కడికి ఇవన్నీ ఉల్టా తయారైపోయి మీకు చూస్తాడు మొదటి యూద గోత్రాలుగా మారుతుంది ఎట్లయితే రూబేలు గోత్రం ఉండాలి రూబేలు ఉండడు ఇక్కడ ఇవన్నీ ఆత్మీయ గోత్రాలు అంటే క్రైస్తవులకు సంబంధించిన గోత్రాలు మీ జీవిత విధానము మీ సేవా జీవితం విధానానికి తగినట్లు నువ్వు ఒక గుంపుగా మార్చబడుతున్నావు ఈ లక్షల వందల నాలుగు వేల మందిలో ఎటువంటి మనుషులు ఉంటారు ప్రతి గోత్రానికి ఒక ఆత్మీయ సత్యం వాళ్ళ పేర్లలో అందుకే బైబుల్ డిక్షనరీస్ మీరు ఆ పేర్లు చూస్తే మీకు అర్థమవుతుంది అటువంటి ఫ్యాషన్లు మనం ఉండాలి సరే వీళ్ళు ఎవరు అనేది ఒక చూపించి నేను ఆత్మ చూడండి ఈ లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించింది ఏడవ అధ్యాయంలో తర్వాత స్ట్రెయిల్ మళ్ళా పద్నాలుగు అధ్యాయంలో దీని ఈ లక్ష నలభై నాలుగు ఇది సంపూర్ణంగా ఆయన కొడుకు సమర్పించుకొని యథాతత్వం సేవ అధ్యాయంలో కూడా ఈ లక్ష నలభై నాలుగు వేల అంటే వీరికి ఒక క్రొత్త కీర్తన వీరు తప్ప ఈ లోకంలో ఎవరు కీలకంగా పాడలేరంట మూడవ వర్షాలు చేస్తారు నాలుగవ పద్నాలుగో అధ్యాయం దాని తర్వాత వీరు ఎవరంటే నాలుగవ వర్షం చూడండి వీరు స్త్రీ సాంగత్య అహుతులు కానివారు స్త్రీ అంటే మతపరమైన జీవితం మతపరమైన జీవితం నుంచి మతపరమైన బోధన నుంచి బయటికి వీరు దాని తర్వాత చూడండి గొర్రె కింద ఎక్కడికి పోవునో అక్కడికి ఎంత ఆయనను వెరించు ఇది మన సేవ జీవితం ప్రభు నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోతలేదు ఎంత దూరమైనా ఎంత కఠినమైన ఒంటరి అయినా చీకట్లైనా ఎండైనా చలి అయినా కాంప్రమైజ్ రాత్రి వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అయినా నేను వాసు వస్తా ఉంటాను పిల్లవాడు వేసి వెళ్ళిపోతా ఉంటాను ఇది మన ప్యాషన్ అన్నట్టుగా దేవుని విషయాలు అంటే అటువంటి మనకు ఉండాలి ఇలాంటి పేరు ఏమిటంటే గౌరవ పిల్ల ఎక్కడికి పోనో అక్కడికి ఎండారు వీళ్ళు లోపల ఉండేవారు కాదు వీరు బయటికి పోయే వాళ్ళు వీళ్ళు ఎప్పుడు ఆయన మెంబర్ చేశారు దేవుని కొరకు గౌరపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండటం కావాలి కొరింత నష్టంలో ప్రథమ ఫలం మళ్ళీ తెలియజేస్తున్న తర్వాత ఆయన ఆయన రక్షణ అనుభవం ఉన్నవారే ప్రధమ పదం ఒంటికై మనుషులలో నుండి కొనబడ్డవారు అంటే ఈ లోకం నుంచి మన స్పెషల్గా దేవుడు వెళ్ళి ఉండదు ఇప్పుడు లాస్ట్ పాయింట్ చెప్పి వాకిస్తాను వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు మన ప్రభు మన నోట్లో ఎటువంటి అబద్దం సోషల్ లైఫ్ లోనే కాని ఎక్చురల్ లైఫ్ లోనే గాని స్పిరిచువల్ లైఫ్ లోనే గాని వాక్య పరిచరులో గాని మన నోట్లో ఎటువంటి అబద్దం ఈ క్వాలిటీ మనకుంటేనే గానీ ఈ చిన్న గుంపులు మనకుండీ దాని తర్వాత వీరు అన్నింటి ఎటువంటి నిండా ఉండకూడదు మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే ఆ పగలం దగ్గర తీసుకురావటము మన సహోదరుల మీద దివారాశ్రమంలో దేవుడి తలలో నేరం నోరుస్తున్నారు ఈరోజు క్రిస్టన్స్ మీద సేవకుల మీద వాడు నిత్యం నేరలు మొరుస్తున్నది ఎందుకు సహిస్తున్నది మనము వాడిని వారి నేరం మన ప్రభుత్వం కోపం రావాలి అది పరిశ్రమ నింది ఎంత పరిశ్రమ ఉంటుందని కాబట్టి మనము అనిగా జీవించడానికి తయారు మనం చేసే దాని తర్వాత మన దోట్లో ఎటువంటి అబద్ధం ఉండకూడదు సంస్థ మనం కాబట్టి అటువంటి చిన్న గుంపుని ప్రపంచంలో నుంచి మనం ఎందుకు నడుస్తాము ఆ గుంపు ఎప్పుడు బయటనే ఉంటుందని విషయం గురించి మేము తెలుసుకున్నాం ఎవర పిల్లలు ఎక్కడికి పోతే మీరు అసలు అతని వెంపడించేది దేశం ఎక్కడ నడిపిస్తే మాట్లాగా మంచి పదార్థాల గురించి మీరు మాట్లాడే పనిచేయలేదు నేను ఎటువంటి మంచి పదార్థాలు అనేక ఆశిస్తున్నాను నేను పొందుకున్నవి నేను మాటలు పెట్టుకోలేదు గారు నేర్పించమని ప్రజలు నాకు కుటుంబాలను మీరు సాక్షి ప్రార్థిస్తున్నాను ఈ నాలుగు గుంపులు గురించి మంచి మాటలు చెప్పినట్టు మీకు ప్రత్యేకమైన వందనాలు ముఖ్యంగా సార్ నేను నాకున్న ఎక్స్పీరియన్స్ మీ దగ్గర నుంచి నేర్చుకున్నా చెప్తున్నాను సార్ ఈ ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో నాలుగవ వచ్చిన చాలా సార్లు మీరు ఈ విషయాన్ని చెప్తా ఉంటారు భూలోకం నుండి కొనుక్కోబడిన నూట నలభై మంది తప్ప మరి ఎవరు క్రీస్తు కీర్తన నేర్చుకుని జరారు అని ఈ లక్ష మంది మాత్రమే లక్ష మంది మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటారని ఆ గుంపులో మనం ఉండాలని ఎన్నో మాటలు చెప్పారు అయితే నాకు దీని కింద నాలుగు వచనంలో వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును అని మాట ఉంది నేను ఎన్నోసార్లు చాలా మందిని అడిగాను ఈ మాట అయితే అర్థమైంది కాని నేను ఎన్నోసార్లు దీన్ని అడిగినప్పుడు చాలా మంది నాకు సమాధానం చెప్పలేదు దానికి సమాధానం చంద్రశేఖర్ దగ్గర చంద్రశేఖర్ సార్ దగ్గర నుంచి నాకు దొరకడం నా ఇది నిజమే అనే నని నూటికి దాంట్లో ఇంకేమీ అసత్యం లేదు ఇది ఖచ్చితంగా సత్యమే దేవుని దేవుడు చంద్రశేఖర్ గారి బా బయలుపరిచారని నేను నమ్మి నేను చాలా మందికి దీని గురించి డిస్కషన్ చేసినప్పుడు చాలా మంది చెప్పలేకపోతే వాళ్ళకి లాస్ట్ లో నేను కూడా దీని అర్థం ఏంటో చెప్పాను వాళ్ళతో చాలా ఆర్గ్యూ చేసేవాడు నేను పాస్టల్తో ముఖ్యంగా మీరు స్త్రీ సాంగత్యమును సాంగత్యము అపవిత్రులు కానివారు అని అన్నంటే అంటే దేవుడు మరి స్త్రీని సృష్టించాడు అని చెప్పి నేను వాళ్ళతో ఆర్గ్యూ చేసేవాడిని ఇంటెన్షనల్ గా చేసేవాడిని వాళ్ళ దగ్గర పాపం ఏ ఆన్సర్ ఉండేది కదా పెద్ద పెద్ద సేవకులే అంటే నేనే వాళ్ళ గురించి తప్పుగా నాకు తెలుసు కాబట్టి గర్వం అని కాదు వాళ్ళకి తెలియదు అని కాదు కొంత లాంగ్ టైం వాళ్ళకి మధ్య కొంత డిస్కషన్ జరిగిన తర్వాత చంద్రశేఖర్ సార్ దగ్గర నేను ఏమైతే నేర్చుకున్నానో చంద్రశేఖర్ సార్ దేవుడు ఏదైతే బయలుపరిచారో ఆ సత్యాన్ని నేను వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు నాతో ఏకీపించారు సంతోషపడ్డారు ఇంకెప్పటికీ దాన్ని మర్చిపోయే వాళ్ళు కాదు ఏంటి అంటే వీరు స్త్రీ సాంగత్యం అని అపవిత్రులు కానివారు అని అంటే స్త్రీని సంఘంతో పోల్చబడింది సంఘ సహవాసంతో ఎప్పుడైతే కట్టబడతారు ఒక పశువుని తీసుకొచ్చి కట్టేసి మ్యాతేసి దాని దగ్గర నుంచి పాలు తీసుకోవడం ఏ విధంగానో మనిషిని తీసుకొచ్చి ఆ విధంగా ఆ సంఘానికి ఆపాదించి లేకపోతే ఒక సంఘంతో ఎక్కువగా వెళ్లడం అనేది ఆ విధమైంది అని చెప్పి నేను నమ్ముతాను ఎందుకంటే దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి అని చెప్పినప్పుడు మనం ఒక సంఘానికి ఎందుకు కట్టబడి ఉండాలి ఒక సంఘంలోనే ఎందుకు ఉండాలి అంటే మనం దేవుని మాటకు విరుద్ధంగా వెళ్తున్నావేమో కచ్చితంగా మనం చేయాల్సింది సర్వలోకానికి వెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళగలితానికి దేవుని స్వార్థను ప్రకటించాలి అదే దేవుడు కోరుకున్నది అందుకని లక్షా మంది అంత ప్రయాస పడ్డారు కాబట్టి అంత కష్టపడ్డారు కాబట్టి మనం చదువుకుంటాం రోజు మన భాస్కర్ సార్ కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటారు చాలా మిషనరీ స్టోరీస్ చెప్తా ఉంటారు కాబట్టి ఎక్కడో పుట్టి పాపం భార్య పెట్టి ఎంతో దూరం వచ్చి ఒక ఆత్మ రక్షించాలని ఎన్నో కష్టాలు పడ్డాడు అట్లాంటి వాళ్ళందరూ ఆ గుంపులో ఉంటారు నేను ఆ గుంపులో నేను మనం అందరం ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధమైన జీవితాన్ని జీవించాలి కోరుకోవటమే కాదు దేవుడు అట్లాంటి దాన్ని నాకు దయచేయాలని మనందరికీ దయచేయాలని ఈ రోజు నేను ప్రార్థన చేసుకుంటాను మంచి మాటలు చెప్పారు సార్ ఈ ముఖ్యంగా ఈ మాట చెప్పినప్పుడు నాకు బాగా సంతోషం అనిపించింది ఆ లక్షా మంది నలభై మందిలో మనం ఉండాలి అని అంటే స్వార్థం ప్రకటించాలి ఒక చోట ఒక సంఘంలో ఉంటేది జరగని పని ఆ నాలుగో గుంపు వాళ్ళు అన్ని త్యాగం చేస్తారు కుటుంబాన్ని లోకాన్ని పిల్లల్ని భార్యని తల్లిదండ్రుల్ని అందరిని యేసు ప్రభు కూడా దానికి మాదిరి ఇదిగో తల్లిదన్నప్పుడు నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు నా తోబుతో ఎవరు ఎవరైతే దేవుని చిత్తాన్ని అనుసరిస్తారో వాళ్లే నిజమైన తల్లి అని దేవుడు ఇవ్వలేదు అక్కడ యేసు అక్కడ ప్రయారిటీ ఇవ్వలేదు తల్లికి ప్రాధాన్యత ఇవ్వలేదు ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చారో వాళ్ళకే ఇచ్చారు కాబట్టి దేవుడు చూపించిన మార్గం అది ఆ చిన్న గుంపు నాలుగు గుంపు ఇంపార్టెంట్ గుంపు తొందరగా అర్థం కాదు కానీ కొంచెం కష్టం నాలుగైదు సార్లు వినాలి కానీ మంచి మాటలు చెప్పారు సార్ మీకు ప్రత్యేకమైన వందనాలు మరి ఇప్పుడు ఎవరికైనా మీలో అర్జెన్సీ ఉంది అని అనుకున్న వాళ్ళు ఎవరిని ఉంటే ముందుగా ప్రేయర్ చేయండి అదర్వైజ్ మన ఒకవేళ అట్లా ఏం ప్రయారిటీలు ఇవ్వండి అనుకుంటే విజయ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ చంద్రశేఖర్ సార్ చేస్తారు సార్ ముందుగా ఒక విషయం చెప్పాలి సార్ మా బాబాయ్ చెన్నైలో ఉంటారు గుర్తున్నా సొంతూ తమ్ముద్ సార్ మా బాబాయ్ ఆయనకి నిన్న తీసుకెళ్ళారు సార్ హాస్పిటల్కి కరోనా పాజిటివ్ అని సార్ నేను కాల్ చేసిన నిన్న ఈ నిన్న ఆఫ్టర్నూన్ ఒకసారి కాల్ చేశాను మాట్లాడలేకపోయాడు మళ్ళీ నిన్న నైట్ కాల్ చేశాను నిన్న నైట్ టెన్ ఓ క్లాక్ చేసాను కాల్ చేస్తే ఆయాసంతో అసలు మాట్లాడలేకపోతున్నాడు విజయ్ నా వల్ల అవ్వడం లేదు ఇంక నాకు అసలు ఫోన్ చేయకండి నేను మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నా అని అసలు మాటలు రావట్లేదు ఆయన చెప్పాలనుకుంటున్నాడు ఒక పక్క మాట్లాడుకుంటే ఎక్కడన్నా ఊపిరి ఆగిపోతుందేమో అన్న విధంగా మాట్లాడలేదు అయితే ఆయనకి స్త్రీస్ గురించి రెండు మాటలు చెప్పాను వాళ్ళ అన్యులు ఇంకోటి మా పిన్ని పిల్లలని ఇద్దరిని ముగ్గురిని కలిసి ంటైన్ పెట్టినాడు చిన్న వాళ్ళ ఇద్దరు పిల్లలకి కూడా ఫీవర్ వస్తుంది అని పొద్దుని చెప్పినాడు సరే ఇంకా ఇదే రాత్రంతో ప్రేర్ చేస్తా ఉన్నాము చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆయనతో మా కొద్దిగా ఎఫెక్షన్ బాగున్నది వాళ్ళు అయినప్పటికీ ఈరోజు పొద్దున నేను రెడీ అవుతుంటే ఆయనే కాల్ చేశాను మా చిన్నా కాల్ చేసి కొద్దిగా ఆయాసం తగ్గింది స్టిఫింగ్ చేశాడు కొంచెం మంచిగా మాట్లాడినాడు కొన్ని ఏవో రీడింగ్స్ చెప్పాడు నాకు ఆ రీడింగ్ పంపిస్తాను ఆ రీడింగ్స్ అన్నీ చెప్పాడు చెప్పి విజయ్ నేను కూడా దేవుని నమ్ముకుంటా ఇట్లా నేను ఆడియో కూడా రికార్డ్ చేసి పెట్టాను ఎందుకన్నా నువ్వు నమ్ముకోవాల్సిందే ఆకర దినాలు అవన్నీ చెప్తా ఉన్నాను సరే అనేసి ఆయన అంగీకరించాను అంటే భయంతోనో దేనితోనో గానీ దేవునికి మహిమా ఇంకొకటి నిన్న భాస్కర్ సార్తో కూడా డిస్టర్బ్ చేశాను చేద్దాము ఖచ్చితంగా ఉన్నారు నాకు ఆశ్చర్యం ఏంటంటే నిన్న అంతగా ఆయాసపడ్డా ఆయన ఈరోజు తనంతట తానే ఫోన్ చేసి టిఫ్ ఇదంతా ప్రేర్తు దేవుని కృప దేవునికి మా అమ్మ కలిగి కాబట్టి దేవుడు మన ప్రేరుతుంటున్నాడు ఇంకా కుటుంబం గురించి కూడా చేయండి అట్ ద ఆయన గురించి కూడా ఆయన రక్షణలోకి రావాలి మా నాన్న సైడ్ ఉన్న బంధువులు అందరూ కాబట్టి సార్ అదే సార్ అదే జరిగింది ప్రేయర్ చేసిన వాళ్ళందరికి మెసేజ్ ఈవినింగ్ ప్రేయర్ టీమ్ లో కూడా జ్ఞాపకం చేసుకున్నాం దేవునికి ఆడియో పంపిస్తే అసలు మాట్లాడలేకపోయాడు సార్ ఆయన రికార్డ్ చేశాను కరోనా పేషెంట్ ఇట్లా మాట్లాడతారా అని చూస్తే ఆశ్చర్యం అవుతుంది అసలు మాట్లాడలేకపోతున్నాడు ఇంకా నాకు ఫోన్ చేయవద్దు అసలు అనుకున్నాడు మాట్లాడలేదు మాట్లాడితే ఏమన్నా అయిపోతుందేమో అని ఆయన బాధపడతా ఉన్నాడు కానీ గాడ్ గ్రేస్ ఏంటంటే ఈ రోజు ఫోన్ చేసి అంతా మాట్లాడదాం ఆశ్చర్యం అనిపిస్తుంది సార్ దేవుడు ఖచ్చితంగా ఇంకొకటి సార్ మేజర్ పాయింట్ ఏంటంటే ఆయన పక్కనున్న బెడ్రూమ్ లో ఆరు మంది చనిపోయారు అంటొక్క రోజు అదొక షాకింగ్ లో ఉన్నాడు ఆయన పట్టించుకోవట్లేదు సరైన ట్రీట్మెంట్ లేదు ఇంకో మాట అన్నాడు ఏంటంటే ఇది ఇంటికి వస్తానో లేదు అని మా పిల్లితో అన్నాడంట అసలు భయాందోళన కొద్దిగా దేవునికి స్తోత్రం సార్ వాస్తవంగా ఆయనకి మీరు వీలుంటే చెప్పండి కేవలం దేవుని ప్రార్థన వల్లే దీంట్లో ఎవరి వల్లే ఈ కార్యం జరిగింది మార్నింగ్ ప్రేయరు ఈవినింగ్ ప్రేయర్ లో కూడా జ్ఞాపకం చేసుకున్నాం మార్నింగ్ నాకు అంత గుర్తులేదు ఈవినింగ్ ప్రేయర్ లో కచ్చితంగా గుర్తు చేసుకున్నాం ప్రార్థన చేసాం దేవుని కార్యండి దేవుని చేసింది దేవుని ప్రణాళికలో ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా వచ్చారు మీరు కూడా ఏంటంటే ఇది దేవుని వల్ల మీరు విజయ్యారు స్వస్థతో పరిచబడ్డారు జనరల్ హాస్పిటల్ అంట సార్ మరి చెన్నైలో జనరల్ హాస్పిటల్ కాదు పిల్లలని పిల్లలకి కూడా ఫీవర్ వస్తుందని హోమ్ క్వారంటైన్ పెట్టినారు వాళ్ళ గురించి ఆ ఫీవర్ దాండా పరిశుద్ధుడా మహాగనుడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభాయన ఈశ్వరత ఈ దినముల మా మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మరి ప్రభా నాయన ఈశ్వరత అడిగి ఊహించిన దానికన్నా అత్యధికంగా దయచేవాడు తండ్రి అద్భుతాలను ఆశ్చర్య కార్యములను చేయవాడు తండ్రి ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవుడు తండ్రి నాయన ఏసు తండ్రి మేము పాపుల అయోగ్యులమైనప్పుడు కూడా తండ్రి ప్రభావితలు బాహకంగా మీకు మరలా తెలివి వేస్తున్నప్పుడు ఇప్పుడు నాయన మానిమిత్తం మీరు ఇంకా ఆలోచిస్తూ అనేక కార్యక్రమాలు మా గురించి తలపెట్టి తండ్రి ప్రభా మమ్మల్ని ఎక్కడ అవమానం పొందినేకుండా తండ్రి ఎక్కడ చిన్న చూపులు మా మీద జరగకుండా తండ్రి మీరు పెట్టిన ప్రేమకై తండ్రి ప్రభా నాయన మీరు మాకు కలుగజీస్తున్న మహిళలకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు ఆయన ఏ త్వరగా అన్ని ఆశ్చర్య కార్యములే ప్రభు ఆయన తలంచుకుంటుంటే ప్రతీది ఆశ్చర్యమే ప్రభావ ఆయన మేమైతే ఆయన ఏది సాధించలేని స్థితిలో చేతగాని స్థితిలో మేము ఉండి ఉంటున్నాం కానీ మాకు దేవుడు మీరు ప్రభు ఆయన మీరు ఉన్నారా అని అనిపిస్తున్నారు ప్రభా ఆయన ఆశ్చర్యం ప్రభు అని నిన్నటి దినమున జరిగిన ఆ యొక్క తండ్రి ప్రభా సంఘటనతో ఎంతో విచారం కలిగదీస్తున్నాం ప్రభు ఆయన ఈరోజు మీ యొక్క వచ్చి తండ్రి అనేకలు ప్రార్థిస్తూ తండ్రి దానికి జవాబుగా నూతన బలమును అనుగ్రహిస్తూ సంతోష వస్త్రాలను ధరింపజేస్తూ వస్తున్నారు ప్రభా వందనాలు నాయన మా పట్ల మీరు కృప ప్రేమ తండ్రి ప్రభు ఆయన వాత్సల్యం దాన్ని బట్టి మీకు వందనాలు ప్రత్యేకమైన ఆయన అంగీలుగా ఉంటున్న కుటుంబాన్ని యన మారుమనస్సును కలిగి చేయండి ప్రభు ఆ కుటుంబాలకు రక్షణ దయచేయండి ప్రభు నాయన విగ్రహారధితులు మద్యపాన ఆసక్తులు తండ్రి తండ్రి చేయకూడదు కోపాలు దుష్ట కార్యాలు తండ్రి ప్రభుత్వ అన్నిలో అనంటే ఆయన అన్నిటికన్నా దూరమైన స్థితిలో వీరు మరీ దిగజారిపోయిన వాళ్ళు ప్రభుత్వ వీరిని జ్ఞాపకం చేసుకున్నందుకు వందల ప్రభు ఆయన ప్రార్థించిన ప్రతి బిడ్డ ఆయన వారికి కూడా నాయన చక్కటి ఆరోగ్యాలు పరిపూర్ణ రక్షణ అవమానస్తు అధికముగా ఆయన ఆ యొక్క భారమును కలగజేయమని వేడుకొచ్చుంటున్నాం నండి ప్రభు అదే విధంగా ఆ హాస్పిటల్లో ఇంకా ఎవరైతే కరోనా బాధపడుతున్నారో వారికి కూడా ఆయన ఆయా వసతుతో పాటు కూడా దయచేయండి మీకు వంద నాలుగు సతుంది సోత్రాలు తెలియజున్నా అదే విధంగా ముందు అనేక విషయాలు అంశాలు ఉంచబడింది కరోనా బాధితులు తప్పించ ఎవరైతే మరణించారో వారి కుటుంబాలని ఆయన దర్శించండి ప్రభావిత మరణము తప్పదు కాబట్టి రక్షించి ద్వారా కలుగుతుంది అని వారికి తెలియచేయండి ప్రభుత్వం ఆయన అక్కడికి ఆయన ఈ యొక్క సేవకులను లేవనెత్తమని మిషనరీలను లేవనెత్తమని వేడుకలు చుట్టిన ఎవరైతే డెత్ బెడ్ ని ఉంటున్నారో వారికి ఆదరణ కలిగి చేయండి ప్రభా వారికి రక్షణ సువార్త అందించండి సహాయం చేయండి ప్రభుత్వ మేమైతే వారికి చెప్తాం కానీ రక్షించవలసినది వాళ్ళ మార్పు కలిగజేయవలసింది మీరు ప్రభు మేము ఉంచుతున్నాం ఆ అంశాలు తండ్రి నాయన వారికి రక్షణను కలుగజేయండి ప్రభు నేను ఒకప్పుడు పాప స్థితిలో ఉంటే నాకు రక్షణ కలిగజేస్తున్నారు ప్రభు మీకు వంద నాలుగు శ్రోతలను తెలియజేస్తున్నాం తండ్రి ఆయన మిడతల బాధితులను తండ్రి ప్రభావ ఇంకా ఎన్నో క్రమాలు నాయన ఆర్థిక ఇబ్బందులు కరువులు నాయన విపత్తులు భూకంపాలు ఆయన అనేకం సంభవించబోతుంది అది వాటన్నిటినీ నాయన నాప్తం చేసుకోండి ప్రభు ఆయన వాటిల్లో నాయన నీ చిత్రం ఏం జరగవలసిందో అది జరిగితే మనం ఎడుతున్నాం ఆయన నీ భక్తులను మీరు కాపాడు వారు పట్ల మీ కృప ఎల్లప్పుడూ ఉన్నట్టు పాపులను రక్షించటం ఆయన మీరు ఆసక్తులు అన్నారు ప్రభు ఆయన ఏ ఒక్కడు నశించడం కాదు ప్రభు ఆయన అన్నిడైనప్పటికీ వాళ్ళు నశించడం నీ కాదు ఆయన అగ్నిలో నుండి మీరు లా లేవనే చూడాలి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెప్పారు తండ్రి అదేవిధంగా సంఘాలలో ఏ ఒక్కరు నామకార్థం గా ఉండదు ఆయన వారిని తలంచుకోవాలి ప్రభావ ఆయన ఇన్ని సూచక్రియలు మా కళ్ళ ముందు జరుగుతున్నాయంటే ఇది ఎంత అదృష్టం మేము మారాలి కదా వారికి ఆ కలంపును కలిగజేయండి ప్రభావ వారికి రక్షణం తెచ్చేయండి ప్రభావ ఆయన వాళ్ళ మనస్సును మార్చుకునేట సంఘ కాపురలు నాయన ఇటు అటువంటి దుర్బోధలు శరీర సంబంధమైనవి ప్రాస్పరేటింగ్ ఇట్లాంటి స్ప్రెడ్ చేయక ఆత్మ సంబంధం లేని ఆయన నిత్యత్వము నీకు నడిపించటండి వ్యక్తికతలు వెలుగులోకి నడిపించేది నాయన అటువంటి బోదలిపేట వారిగా ఆయన వారిని నిలువ పెట్టమని వెడపలుచుకుంటున్నారు అంటే నాయన వెళ్తే అదేవిధంగా టీంలో ప్రతి సభ్యుని సేవకులు అయిన ప్రొఫెసర్ ఆయన డాక్టర్ విజ్ఞాపం చేస్తుండట్రో ఆయన వాళ్ళకు కలిసి చేసిన భారంకైవ్ అంటే అప్పుడంత టీంలో ఉండేదానిక నాయన అర్హత కూడా లేదు నా పట్ల మీ కృప ఆయన ఆయన దాన్ని తలంచుకుంటేనే ఆశ్చర్యం ప్రభు ఆయన ఈ రోజు మేము మాట్లాడుతున్నాం అన్న పిలుచుందామన్నా చూచున్నామన్నా కేవలం నీ కృప ప్రభు ఆయన నీకు వంద స్తోత్రాలు తీరులో ఉన్న ప్రతి సభ్యుని ఆయన పేరు పేరును దీవించండి ఆశీర్వదించండి చక్కటి ఆరోగ్యం దాయించండి ఇంకా బాధ ఉన్న కలిగదు విషయాలు ఆయన కొత్త విషయాలను బయలుపరచం సాధించండి నాకు రోజు రోజుకి ఇస్తున్న ఈ సత్యము గ్రహించటం నాయన మనకి కలిసి చిన్న యొక్క ఆపర్చునిటీకే మీకు వందనలు తెలియజేస్తున్నారు తండ్రి నాయన అదే విధంగా నాయన ఈసరి ఈమెయిల్ ద్వారా ఎస్ఎంఎల్ ద్వారా నాయన చేపట్టి నా యొక్క పరిశర్యను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ దాన్ని విస్తరించ చేయండి ప్రభు అనేక మీ ఇమెయిల్స్ దొరుకునట్లు సాయం చేయండి ప్రభావం ఎవరైతే తండ్రి దీని స్థితిలో కృంగిన స్థితిలో తండ్రి ప్రభావ దయనీయమైన స్థితిలో ఎవరు లేరు నాకు అనుకున్నారు వారి వద్దకే ఆ క్షణమును పంపిస్తే మనం వేడుకలుసుకుంటున్నాం వారు మరలు కొలుపుతున్న సాధించండి ప్రభు వారి జీవితాల్లో వెలుగు నింపల్లి ప్రభుత్వ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటాం అవునాయన మాకు అటువంటి అవకాశం ఎన్నో సర్లు ఆయన మీకు దూరంగా వెళ్ళి ఎందుకు వ్యర్థం అనుకున్న దశలు మీ వాక్యమే ప్రభు మాతో మాట్లాడేది మీరు మాత్రమే మమ్మల్ని కరణించండి రూప చూపించండి అది సకల జనులకు అవసరమే ఉన్నది ప్రభు ఆయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఆయన నమ్మకం దేవ నూపదేవ నాయన ఐశ్వర అదే విధంగా తండ్రి మా ప్రియుల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ముఖ్యంగా జాస్ పట్ల అయా మీ అధికమైన కృప అక్కడ అద్భుతాలే ప్రభు నాయన ఐశ్వర స్వత్రం ప్రభు వందనాలు ప్రభు కృతులు ప్రభావ ఆయన ఈశ్వర ఆ బిడ్డను ఇంకా తన కుటుంబంలో ఉన్న వేదన ఆ యాసన ప్రభు దానిలో నుంచి నలిగిపోతూ చంద్రప్రభా అదే విధంగా సేవ కొనసాగిస్తూ ఉంటున్నారు ఆయన మీరు ఇస్తున్న ఆ యొక్క శ్రమ కష్టంపై వందేస్తారు తెలియజేస్తాను ఆ బిడ్డను ఇంట్లో సంపూర్ణంగా ఉంటుంది ఆ కళ్ళల్లో దగ్గర ఉన్న క్లాటింగ్స్ అన్ని తరిగిపోయింది అక్కడ సహాయం చేయండిపోకూడదు ఆ బిడ్డకి ఇచ్చిన ధైర్యం బట్టి ఉంది చంద్రప్రభాన్ని అతన్ని సువార్త ఆయన లోకానికి గొప్ప సాక్షిగా నిలువ పెట్టమని తండ్రి అదే విధంగా చిన్న జాస్ లోపట్ల ఆయన అధికమైన కృపను చూపించినప్పుడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తండ్రి లేదు తండ్రి ప్రభు అని ఆయన మీరు తోడ్పడు తండ్రి ఆ బిడ్డలకు సహాయం చేసినందుకు అన్నారు అధికమైన విశ్వాసంలోకి నడిపిస్తారు మనుషులను నష్టపెట్టేవారు కాక ఏ లోకాన్ని ఆశపడేవారు కాక తండ్రి దీని మీద ఆధారపడే జనాలుగా వారిని జీవించమని వ్యక్తి ఆయన కృష్ణం బట్టి మీకు వందనాలు ప్రో ఆ పెద్ద జీవితంలో కూడా ఆశ్చర్యకారం చేస్తున్నారు దానికి ప్రత్యేకమైన వందనాలు ప్రభు ఆయన ఇక్కడ అమ్మాయి సంజీ ప్రభు ఆయన రెసిస్టెంట్ పవర్ ఉండదు ప్రోభు ఆయన అక్షి జిడ్డకి మీరు చేసిన కృపకై వందనాలు తెలియజేసుకుంటున్నాం రవి బ్రదర్ పట్ల మీరు చుట్టిన కృపకై వందనం అదేవిధంగా మా సహోదరుల అభిరంగ గారిని బట్టి మీకు వందన ఆయన కూడా ఆయన దయనీయమైన స్థితి ప్రభుత్వ ఆయన దాని పట్ల కృప ఆరోగ్యం సరి చేయండి ప్రభు అనారోగ్యాన్ని తీసుకోండి ప్రభు మన భార్య పట్ల కృప ప్రభు నైనా ముఖ్యంగా వారి ఇంటి విషయం కార్యములను జరిగించమని వేడుకొని తింటున్నాం ప్రభావ సహాయం చేయండి తండ్రి ఆయన విశాఖ మీకు వంద నాలుగు ఇంకా నాయన ఈ సరే విక్టోరియా అని అమ్మగారిని జ్ఞాపకం ప్రభు అమ్మ పట్ల చూపించండి ప్రభావ మంచి ట్రీట్మెంట్ అందుకని సహాయం చేయండి వికారాబాద్ లో ఉన్న పాక్టర్ ఆయన ఆయన మరణించారు తన భార్య తండ్రి ప్రభుత్వ తన భార్య తన భార్య మరణించింది ఆయన ఏ స్థితిలో ఉన్నాడు తండ్రి ప్రభు ఆయనను కూడా కలికరించి ఆయన సహాయం చేయండి ఆయనకి మంచి ఇమ్యూనిటీ పవర్ రెసిస్టెన్సీ పవర్ మంచి స్టామినాన్ని దాయించండి ప్రభుత్వ ఆయన డాక్టర్లతో మీరు మాట్లాడండి ఆయన వందనాల శ్రోతలో ఉన్నటువంటి ఆయన భాస్కరణ ప్రేమని శ్యామని చంద్రశేఖర్ సార్ని చక్రవర్తి సార్ని కొండంహస్ని ఆయన ఈశ్వరీ సంపద సార్ని తండ్రి ప్రభుత్వ ఈశ్వర ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఎవరైతే రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన ఈ విత్తనం ఆయన అనేక జీవితంలో ఫలించాలి మా అయితే కొద్ది రోజులు బ్రతం తర్వాత చనిపోయే వాళ్ళని ఈలోపు ఏదో ఒక చేయాలి నీకోసం చేయాలి సహాయం చేయము ఇంకా భారం కలుగజేయమని మాతో కూడా మీరు వెళ్ళప్పుడు మన నల్లిని తగ్గించుకుంటూ ఆయన మిమ్మల్ని హెచ్చిస్తూ కుమారుడు మా రక్షకుడు అని ప్రార్థిస్తూ అవును చేస్తాను పరిశుద్ధ రేవాత మీకు అవి తండ్రి ప్రభావ అనేక పద్యాలు మీరు మాతో మాట్లాడుతున్నాను తన పుస్తకానికి మీకు ఎంతో మదనాలైన చింతకుండా అని మనించకుండా ధైర్యంగా స్వీకృతాను అండ్ వార్త అండ్ నా చిన్న పాఠవారిత చిన్న పంచి ప్రభావ ప్రతి వాగ్దానం నా కొరకు చేయబడిందని నేను విశ్లేసాను నైనా బాగు అర్థం కాని మా ఫిమాను కావాలని కోరిక నాయన మరి మీరు మీ యొక్క అభిషేకం ఇచ్చినారు పరశుదాత్మ ఇచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలో నడిపిస్తున్నారు నాయన బాగుంటు అందుకరకు మీ ఆత్మ అభిషేకం మాకందరితో అనుగ్రహించి మరి లేకపోతే మాకు ఈ వాక్యాలు అర్థం కావాలైనా ఎన్ని కామెంట్స్ ఇచ్చాడి అర్థం కావు ప్రవ్వా అసంతృప్తి మిగులు తెచ్చి కాబట్టి నేను మీ యొక్క వాక్యాలని సత్యాన్ని గ్రహించాలన్నా మా యొక్క ఆత్మీయ నిధాలను దీపం ప్రార్థిస్తున్నాను ఒకే ప్రభా విశ్వాసకహితమైన ప్రార్థన రోజు విశ్వసపత్రక్యం చెల్లిస్తుంది అయినా వాక్యం తింటేనే విశ్వాసం వస్తుంటా అండి అబద్దాన్ని ఆశ్రయించినప్పుడు విశ్వాసం పోతుంది ప్రభా కానీ అబద్ధ వాక్యాల ప్రార్థిస్తే దానికి జవాబు రావడం లేదు ఎందుకంటే విశ్వాసం లేని ప్రార్థన మా యొక్క విశ్వాసాన్ని అంచలించాలి నేను కోరుకుంటున్నాను ఈ అటువంటి ఆసక్తి మాకు అందరికీ గ్రహించండి కాంప్రమైజ్ లైఫ్ నుంచి ప్రభావ దేశం కలిగి పౌరుషం కలిగి విపక్షంగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీరు ఎక్కడికి పంపిస్తే మేము అక్కడ తోధంగా ఉన్నాం ప్రవ మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాను రేండి విషయాగా ప్రార్థించాడు ప్రభావ నేను సిద్ధంగా నన్ను పంపించాను సేమ్ అదే రీతిగా నడుపురావా మరి కూడా అదే రీతిగా అంటున్నాం పౌలు కూడా అదే విధంగా ఉన్నట్టు సిద్ధంగా ఉన్నట్టు చర్పిస్తాను ఎక్కడికి కూడా అదే రీతిగా వెళ్ళి మీద నీతి సత్యాన్ని ప్రకటించాలా అనేకులకు సంపూర్ణ వివరణ కల్పించాలని కథ అటువంటి సేవలు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రాపత్ర గురించి ప్రార్థిస్తుండగా వారి జీవితాలు అద్భుతాలు చేకూర్చండి రక్తాన్ని పురోక్షించి స్వచ్ఛత దయచేయండి గొప్ప సేవకులుగా లేవనిస్తామని ప్రార్థిస్తున్నాం నగరం నిముకండి ఇంకా క్రిస్టియన్ అమ్మాయిని ముట్టండి వారిలో లివర్ డిసార్డర్స్ స్వచ్ఛత దయచేయండి మీ కొడుకు సాక్షన్లు లేవనిస్తామని ప్రార్థిస్తున్నాం కుటుంబ ఎక్కడతో బయట ముఖ్య స్వచ్ఛ కష్టం మీకు ఎంత వాదనాలైన దాన్ని సమర్పించుకుని కుటుంబం అంతా మళ్ళీ చూసి మహిళ పరచాల తండ్రి అటువంటి సాక్షి కుటుంబంతో ఆర్థిస్తున్నాను అనేక మంది ప్రభాయ వారి వైరస్ బాధగా పడుతున్నారు కానీ మీరు మాకు ముందుగానే ఆజ్ఞాపించినారు హెచ్చరించినారు ఇది క్లియో బిడ్డలు ముఖ్యంగా అభిషేకం అందిన వారు దర్శనత్మ నడిపిలేదని మీరు హెచ్చరించినేనా కాబట్టి దాన్ని ఎంత వాదనాలు మేము ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా జీవించలేకనే సహాయపడండి తండ్రి పరిశుద్ధంగా జీవించలేకనే సహాయపడండి అంటే ఇది చీకటిలో సంచరించి పేదలన్నారు కాబట్టి చీకటి జీవితంలో వారిని పడుతుంది ప్రభాన్ని హెచ్చరించలేదు మేము సంబంధం కాబట్టి దాంతో మాకు ఎటువంటి కొత్త లేదునైనా కాబట్టి ఈ విషయాన్ని మేము అన్నిటికీ చూపించాలా తండ్రి త్వరగా మీ వాళ్ళు కూడా అటువంటి సేవలు నడిపించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరిని ప్రతి బిడ్డని ప్రతి బ్రదర్ ని సిస్టర్ కుటుంబికులను అందరిని ఆశ్రయించండి వారి చేతిలో అగ్ని కంచం పెట్టండి మీ యొక్క రక్తాన్ని పరీక్షించండి మీద ఉన్నప్పుడు ఆ యొక్క ఐవత్తుల తెగులు ఎవరిని ఎవరింటికి రాలేదు అయినా అది అవును ప్రభా అటువంటి కాలంలోనే ఈ తెగులు మృత్యు మరణానికి నడిపిస్తున్నదైనా కానీ మీ బిడ్డల మీద ముట్టడానికి వీల్లేదు అయినా మిరిచిన అంద్యం నిరిచిన వాగ్దనం ఆ వాగ్దనం నేతలు వాడుతున్న ప్రభావ జీవితంలో మీరే సరే నడిపించి చెస్తున్నాం తండ్రి ఆయన మమ్మల్ని సచీవర్ ఎంతో వదనాలు నీకు చెల్లిస్తున్నాం తండ్రి నేను ఆరోధించి కొనియాడుతూ చేసిన లెక్క లేని మేలు నేను యాపం చేసుకుంటూ ప్రత్యేకంగా నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నీకు ఎంతో వందనాలు నీకే సూత్ర చెల్లిస్తున్నాం ప్రభావం నేను మీరు మమ్మల్ని పోషిస్తున్న విధానం బట్టి మరొకసారి నీకు వందనాలు నీకే సూర్లు తండ్రి ఈ వాక్యం ద్వారా రోజు మీరు పోషిస్తున్న ఉద్దేశం బట్టి అయ్యా తండ్రి ఏ కార్యం మీరు తండ్రి నేను లోతైన కార్యం మీరు మా జీవితంలో ప్రభావ తండ్రి దాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు నీకు ఎల్లిస్తున్నాం తండ్రి ఆయన సహాయం చేసి నడిపిస్తున్నందుకు నీకు ఎంతో వందనాలు తండ్రి సేవకులు మిత్రులు తండ్రి ఉద్యోగాలు కూడా పోవడానికి కూడా తండ్రి పోతూ మళ్ళా తండ్రి ఈ ప్రేయర్లు కూడా జాయిన్ అవటానికి ప్రభా తండ్రి ఇస్తున్న కృపను బట్టి కూడా నీకు ఎంతో వందలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి ఉద్యోగం చేస్తూ కూడా తండ్రి ఆయన ప్రేయర్లు యాడ్ అవటానికి కూడా ప్రభా తండ్రి మీరు ఇచ్చిన కృపాన్ని బట్టి తండ్రి వీళ్ళని బట్టి నీకు ఎంతో వదనాలు నీ ఉద్దేశం ఎంత గొప్పది తండ్రి ఆయన నీ కొన్నాళ్ళు చూసుకు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి నేను ఉదయకాల ప్రభా తండ్రి ఇదిగో నీ వైపు చూస్తూ తండ్రి నేను మా ముందు తండ్రి నేను ఎందుకు లేని తండ్రి అవసరం ప్రభా తండ్రి నేను మా అవసరాలు ఎన్నో ఉన్నాయి తండ్రి నేను నీ భారం మాతో పంచుకుని దేవుడైన నీకు ఎంతో వదనాలు అయ్యా తండ్రి నీ బిడ్డలని ప్రభా తండ్రి నేను ఈ రీతిగా తండ్రి సంఘాన్ని ప్రభా సిద్ధపరుస్తున్నారు ప్రభా తరీ మేము కాదు ప్రభా అనే తండ్రి ఆయన ప్రభా తండ్రి నేను ఇలాగ ఆన్లైన్ లో ప్రాధాన్ చేసుకునేవారుగా ఆన్లైన్ లో వాఖ్యలు వినేవారుగా ఆన్లైన్ లో ప్రభా తండ్రి ఆయన ఒకరి కష్టాలు ఒకరు ఉన్నారు తండ్రి నేను ప్రభా దీన్ని బట్టి ప్రభా తండ్రి నేన దీంట్లో ఏ పెద్ద సేవకులు ఏ పెద్ద చర్చి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రభా తండ్రి లోతైన కార్యం మీరు ఏదైతే చేస్తున్నారో జీవితంలో కుటుంబ జీవితాల్లో ప్రభా వందనాలు నీకు ఎక్కువ చెల్లిస్తున్నాం తండ్రి నాయన తండ్రి దీంట్లోనే మాకు అర్థం అవుతుంది ప్రభాతండ్రి ఆయన కార్యము నీ ఆత్మ కార్యము ఎంత గొప్పదో తండ్రి నేను మేము ఊహించుకోలేము తండ్రి నీకు వందనాలు స్థూతులు తెలుస్తున్నాం తండ్రి ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభా తండ్రి ఆయన బిడ్డలు వివరిస్తే అనారోగ్యంగా ఉన్నారు తండ్రి రక్షణ లేని బిడ్డలుగా ఉంటున్నారు ప్రభా తండ్రి నిన్న ప్రభా రక్షణ పొందటానికి అయ్యా తండ్రి కృపడానికి సహాయం చేయండి రవి గారి కోసం ప్రార్థిస్తున్నాం నేను తండ్రి భరో చేశారు అటుంబం ఆయన తండ్రి తెలుసుకోవడానికి సహాయం చేయండి లో ఉ ప్రభాతండి పరిచర్ చేయనట్లుగా నీ వాటిని పరిచర్ చేయనట్లుగా సహాయం చేయండి తది ఇంతకాదు ప్రభాతం వెంకట సుబ్బయ్య కోసం ప్రార్థిస్తున్నాం ప్రభాతం ఆయన ఆయన కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం వర్షం ఇంతకాలం ప్రభా తిరస్కరించలేమో దాన్ని అంగీకరించలేదేమో ఇంతకాలం ప్రభాతం ఈ రోజు మీరు తండ్రి నేను ద్వారం యొక్క ఉండి తలు పెడుతున్నారు అని ప్రభాతం మేము క్లెయిమ్ చేస్తున్నాం ప్రభావి తండ్రి నేను ఈ రోజు కన్నా వాళ్ళ ప్రభాన్ని అంగీకరించినట్లుగా అయ్యా తండ్రి నేను వాళ్ళు అల్పినట్లుగా సహాయం చేయండి అయ్యా తండ్రి నేను నిరీక్షణ లేని పరిస్థితిలో ఉన్నాడు అయినా కానీ ప్రభాకం నిరీక్షణ అయ్యి ఉన్నాడు ప్రభావం మాకు తండ్రి ఈ రోజు మేము కళ్ళు సన్నిధిలో ఉంటాం అని విశ్వాసం మాకు అయా తండ్రి నేను సన్నిధిలో ఉంటామని అయ్యా తండ్రి మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ ప్రభావితం ఒక రోజు వస్తావు తండ్రి మిత్రుల నుంచి మమ్మల్ని లేచే వారిగా ఉన్నారు తండ్రి నేను ప్రభాకం నేను అక్కడైతే ప్రభావితాన్ని ప్రభా తండ్రి ఆయన మార్పు చంద్రవారిగా ఉన్నాం ప్రభా తండ్రి ఇన్ని రకాలుగా నిరీక్షణించారు ప్రభా మాకు నీకు వందలు స్థులు చేస్తున్నాం తండ్రి నా ఇంటి గొప్ప రక్షణ ఇంటి గొప్ప తండ్రి దీవెన ప్రభా తండ్రి ఆయన భయం లేని ఒక స్థితిని ప్రభాతండ్రి నాయుడు ప్రభా తండ్రి ఈ మెడలు తెలుసుకోవడానికి ఈ కుటుంబాలు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి ఆయన కాదు ప్రభా తండ్రి బిడ్డ తండ్రి ఆ గాషువా ప్రార్థిస్తున్నాం ప్రభా పేరుకున్న తండ్రి తులుపు మీరు సహాయం చేయండి చెట్టు బాబుని భార్య ప్రభావితం చేసుకోండి వాళ్ళు పరిచయం న్యాసం చేసుకోండి అయ్యా నిలబెట్టండి సహాయం చేయండి ప్రభావి కృపల భద్రపరచండి తండ్రి మీరే తండ్రి అపలైన కార్యం ఆ బిడ్డ జీవితంలో చేయండి ప్రభావితం చేస్తున్నారు ఏ శారీరకమైన కార్యం చేస్తున్నారు బట్ అన్ని భవనాలు అయ్యా ప్రభావి ఎప్పుడో సీరియస్ అయి ఉన్నాడు ప్రభావ ఎప్పుడో మరణించాల్సింది ఇంతవరకు జీవం ఇచ్చి కార్యములు చేస్తూ తండ్రి సంఘం అంతా ప్రార్థన చేయనట్లుగా ప్రార్థన చేయటానికి ఆయన పరిచయా తండ్రి అయినా ప్రభా ఆ రీతిగా తండ్రి నేను ప్రభావితానికి ఉద్దేశం ఏంటో మాకు తెలవరు కానీ ప్రభావిత పట్టుదల తట్టు ప్రార్థన చేస్తున్న సంగమంతా తండ్రి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావిరే సహాయం చేసిన మైం పొందమని ప్రార్థిస్తున్నాం ఇంతే కాదు తండ్రి నేను ప్రభా తండ్రి ఆయన అక్కడికి చూపు పూర్తిగా వచ్చినట్టుగా సహాయం చేయండి ప్రభావ తండ్రి మీరే నడుచు తండ్రి మీరు సహాయం చేయండి అయ్యా తండ్రి నీ కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అయినా ప్రభా మీరు తండ్రి మీరు అవయవాలు అవ్యవాల్ని జీవింప చేసిన వారుగా ఉన్నారు మనుషుల్ని జీవింప చేసిన ఉన్నారు ప్రభా తండ్రి ఎంత గొప్ప దేవుడు అయినారు ప్రభా తండ్రి ఆయన చనిపోయిన వారు సైతం లేదు ప్రభావ కళ్ళు లేని వారు గుడ్ గుడ్డి వాడిని ప్రభావ తండ్రి కళ్ళు ఉన్నారు ప్రభా తండ్రి ఎవరైతే ప్రభావ కుంటి వాడిగా ఉన్నాడు ప్రభా ఆ కుంటి వాడికి ఇచ్చారు ప్రభా తండ్రి మీకే వందనాలు స్నాం తండ్రి ఆయన నీకే వందనాలు నీకు ఎక్కువ ప్రభావ తండ్రి నువ్వు చేసే కార్యం బహు గొప్ప కార్యం ప్రభావ తండ్రి నేను వంద ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభావ తండ్రి నేను ఆ చిన్న కోసం కూడా ప్రార్థిస్తున్నాం ఆపరేషన్ కోసం డబ్బులు సమకూర్చిన విధానం బట్టి నీకు ఎంతో వందలు అసలు డబ్బులు ఏకంటే ఎక్కడో లాక్ అయిపోయి ఉన్నాయి తర్వాత కానీ ప్రభావ మమ్మల్ని ప్రార్థన చేసినట్టుగా చేసి అయ్యా తండ్రి మాతో ఎంతో మంది ఇంకెంత ప్రార్థన చేస్తున్నారో మాకు తెలియదు తండ్రి అన్న ప్రార్థనలు విని తర్వాత మీరు ప్రభా ఏ రీతిగా తండ్రి నేను డబ్బులు అంతా సమకూర్చారు అయ్యా ఫ్రైడే రోజు ఆపరేషన్ కోసం ప్రార్థిస్తున్నాం ఏడు నెలల బీడ తండ్రి అయా నాం చేసుకోండి డాక్టర్కి ఎంత డెలికేట్ గా చేయాలో ప్రభా ఎంత జాగ్రత్త తీసుకోవాలో చేయటం ప్రభా తండ్రి ఎన్ని ఎన్ని తండ్రి నెలకోవలు ఉన్నాయో తెలియదు ప్రభా బ అన్నిటికంటే ఎక్కువ తండ్రి నీ హస్తం ఉండాలి ప్రభా తండ్రి సహాయం చేయండి అయ్యాన్ని దాసు న్యాసం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఆయన పరిచయం న్యాసం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ రీతిగా తండ్రి ఆయన సిస్టర్ విక్టోరియా కోసం ప్రార్థిస్తున్నాం గిడను ముట్టండి ప్రభా తండ్రి ఈ రాష్ట్రాలని ఆశం చేసుకోండి ప్రభా లేవనెత్తామని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి తండ్రి నేనా ప్రభావ తండ్రి ఏ స్పాదన కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఆయన ముట్టి బాగు చేయండి ఆయన భార్య తండ్రి దూస్థాపన కార్యక్రమం తండ్రి ఏమైనా అయిపోతా లేదో తండ్రి నేను ప్రభా తండ్రి పోలీడ పోకూడదు కానీ ప్రభా తండ్రి నేను ప్రభావ సంఘం కోసం ఆ పరిస్థితి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా తండ్రి అయినా ప్రభా తండ్రి మా దగ్గర తీసుకొచ్చిన ప్రభా తన అభిరామం కోసం ప్రార్థిస్తున్నాడు ప్రభా ఆయన కూడా ముట్టండి ప్రభు కూడా తగ్గిచ్చిన నెమ్మది పట్టి వందనాలు ప్రభు ఎందుకు నేను సాయంకాలం ప్రభా కొంచెం డిప్రెస్ అయ్యాడు ప్రభా ఎందుకో ఏడుస్తున్నాడు అయ్యా తండ్రి అయినా మీరే సాయం చేయండి ప్రభా తండ్రి మా మాటలు కాదు కానీ తండ్రి నీ మాటలు నీ మా మా ప్రయత్నం కాదు నీ ఆత్మక కార్యం చేయమని ప్రార్స్తున్నాను ఈ రోజిల్లు మారాల వాళ్ళు ప్రభా ఇచ్చిన చిన్న ఇంటికి బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి ఆది కూడా ఇచ్చారు ప్రభా తండ్రి మీరు అన్ని వందనాలు అయ్యా తండ్రి కుటుంబాన్ని ఒక్కసారి ఆపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం బంధులందరూ విడిచిపెట్టేశారు తండ్రి బంధులందరూ పట్టి పట్టినట్టుగా ఉన్నారు అయ్యా తండ్రి నేనా అలాంటి సమయంలో ప్రభా తండ్రి నేను వెళ్ళన్న మార్కు తండ్రి ఇచ్చిన అవకాశం బట్టి ప్రభా తన మీరు బలవంతపరిచి అయ్యా మీరు మమ్మల్ని ప్రభా ప్రోత్సహించి తండ్రి నేనా ప్రభా మీ కార్యము మా శరీర కార్యం తండ్రి మా శరీరం అస్సలు ఒప్పుకోదు కానీ తండ్రి నేను నీ ఆత్మ కార్యం వాళ్ళ పట్ల ఎంత గొప్పదో అనేది తండ్రి నేను మా చూపించినందుకు నీకు వందనాలు ఆ రీతిగా తండ్రి వాళ్ళ కుటుంబాలు బంధువులు తండ్రి వాళ్ళు వీళ్ళని గమనిస్తా ఉన్నారు ప్రభా తండ్రి వీళ్ళ జీవితం ఏమవుతుందో అని వీళ్ళ వీళ్ళ జీవితంలో ఎలాంటి కార్యం అవుతుందని చూస్తా ఉన్నారు ప్రభా తండ్రి ఆయన ప్రభా తండ్రి ఆశ్చర్య కార్యం చేసేవాడుగా ఉన్నావు ప్రభా తండ్రి ఆయన తండ్రి నేను ప్రభా తండ్రి పత్రిక ఆయన పేపర్ అయితే రచన పెద్దగా ఒకటో రెండో అధ్యాయ ప్రభా తండ్రి తొమ్మిదో ప్రకారంగా తండ్రి ఆయన గునాది శేములు ప్రచురం చేయడానికి అని ప్రభా తండ్రి ఆయన ఈ గుణాధిషేము మేము ప్రచురం చేయడానికి మమ్మల్ని ఏర్పరుచుకున్నారు ప్రభా తండ్రి వీళ్ళ ద్వారా అభిరాము వాళ్ళ భార్య నిర్మల వల్ల ప్రభావిత గొప్పతనాన్ని ప్రచురం కావునట్లుగా మీరు సహాయం చేయండి ప్రభా ప్రభా సాయంకాలం ఉన్న మీటింగ్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావిత స్త్రీలు కూడా పెట్టుకుంటుందో ప్రభా తండ్రి మీరే కొడుపు చూపించండి తండ్రి దాంట్లో ఈయన ఈయన బాడీ కూడా వస్తుంది ప్రభా తండ్రి ఆయన మీరే సహాయం చేయని ప్రభా తండ్రి వచ్చేవాళ్ళని ప్రభాతం ఏ రకంగా తండ్రి దూరదూరంగా కూర్చోపెట్టాలా ఏ రకంగా దాన్ని ఎట్లాంటి రాకుండా ప్రభా ఏ రకంగా మెయింటైన్ చేయాలనేది ప్రభాతండ్రి ఆ విషయంలో మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా పొరుపు చూపించండి ఒక్కొక్కరితో మీరే మాట్లాడండి వాళ్ళ జీవితాలతో మీరే తండ్రి వాళ్ళ జీవితాల కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి మా మా మాటలు కాదు కా తండ్రి ఈ మాటలతో ఆదరించండి వాళ్ళ ఒక్కొక్కరి జీవితంలో తండ ఈ రోజు మంచి వర్తమానం తోటి వాళ్ళని సంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండీ ఈ జీవం మాటలు ప్రభావ తండ్రి వాళ్ళు విన్నట్లుగా సహాయం చేయండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం తండ్రి ఒక్కసారి తండ్రి నీ వైపు చూస్తున్నట్లుగా ప్రభా తండ్రి కొందరు హిందులుగా సగం సగం గా ఉన్నారు ప్రభా తండ్రి మా దగ్గరకు వచ్చి ప్రభా ఏదో తండ్రి నేను నమినెట్ గా చేస్తున్నారు కానీ వాళ్ళు చేస్తున్నారు ప్రభా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా తండ్రి ఆయన ప్రభా ఏది నిర్ణయించుకోలేని కొంత జీవితాలు ఉన్నాయి ప్రభా ఒక్కసారి ని ఆశం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేను ఏది ఇక్కడికి వస్తే ఏది అక్కడ పోతే ఏది వదులుకోవాలని ప్రభా తండ్రి మధ్య తండ్రి గోడ మధ్య గోడ మీద ఉన్న ఫీల్ ఫీల్ లాగా ఉన్నారు ప్రభాసం చేసుకుని ఒకసారి తండ్రి నేను అవగాహన తెచ్చాయని ప్రభా తండ్రి ఆయన నీ మాటలు ఇంటి వల్ల వాక్యం ఇంటి వల్ల వచ్చి విశ్వాసం తీసి వేసిన మాటల వల్ల ఆయన గురించి ఇంటి వల్ల వచ్చి విశ్వాసం ఏదైతే మీరు చెప్పారు ప్రభా రోమతో రోమ పది పదిహేడు ప్రకారంగా ఆ లోతైన కార్యం చేయండి ప్రభావ నీకు వంద తెలుస్తున్నాం తండ్రి తండ్రి నాకు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి ఈ సమయం బట్టి వంద తెలుస్తున్నాం తండ్రి ఆయన ద్వారా యుద్ధం నుంచి తప్పించండి అతని కోవిడ్ తోటి అనేకలు చనిపోతున్నారు అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయినా మా మా చేతుల్లో ఏం లేదు నీ చిత్తం కరువును కాక ప్రభా తండ్రి అయినా ఈ పాత్ర తీసేయమని ఎస్లో తండ్రి ఆయన చేసాడు ప్రభా తండ్రి ఆయన ఈ పాత్ర నా యుద్ధం నా చిత్రం కాదు కానీ నీ చిత్తం జరిగింది కాక అని చెప్పారు ప్రభా తి మా చిత్తం కాదు కానీ తండ్రి కానీ ప్రభావ మేము మీ చిత్తం జరగాలి ప్రభా తండ్రి ఆయన మీ మీ ఉద్దేశం నెరవేర్చబడాలి ప్రభా ఈ ఈ అనారోగ్యము ఈ తెగులు మీరు ఎందుకు పంపించారు ఈ లోకం మీదకి మాకు తెలియదు కాని కాని కానీ మీ మేము తండ్రి ఆయన ప్రభావి ప్రార్థించడానికి మాకు తండ్రి అధికారము లేదా ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ప్రభా తండ్రి అయినా ప్రభా అవకాశము ప్రభా తండ్రి అది మేము తల్లి ప్రివిలేజ్ గా మేము తీసుకుని ప్రార్థిస్తున్నాం గానీ ప్రభా తండ్రి మేము ఏది నిర్ణయాన్ని మేమేమి మార్చలేము కానీ ఒకటి ప్రభావ తండ్రి ఎప్పుడైతే ప్రజలు ప్రజలు ఎప్పుడైతే తండ్రి ఏమైనా ప్రభావిత పశ్చాత్తాపడుతున్నారు మీద తండ్రి ఆ నాశనాన్ని తప్పించారు అయ్యా తండ్రి అయినా వందనాలు ప్రభా తండ్రి ఆ రీతిగా తండ్రి అయినా మీరు ప్రభా తండ్రి స్వదగ్ని కాల్చివేయకముందు అయ్యా లోతుని లోతు పిల్లల్ని కుటుంబాన్ని బయటకు తీసుకొని వచ్చారు ప్రభా అబ్రహం చేసిన ప్రార్థన విన్నారు ప్రభా తండ్రి ఆయన ఈ రీతిగా తండ్రి అయినా మా ప్రార్థన అబ్రహం లాంటి గొప్ప కాకపోవచ్చు తండ్రి నేను ప్రభా తండ్రి నేను మేము ప్రభా నేనా యోనా లాగా తండ్రి మనుషుల హృదయాన్ని మార్చలేకపోవచ్చు కాని ప్రభా తండ్రి అయినా ఎక్కడో ఏ మూలంగా ఉన్నాం కాని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయని ప్రభావ దర్శించండి తండ్రి మీ ఉద్దేశం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ఈ రీతిగా తండ్రి ఆయన ప్రభా ఇదిగో తండ్రి నేను ఈ తెగుల నుంచి కాపాడండి ఈ మెటరల్ తెగుల నుంచి కాపాడండి ఫార్మర్స్ కోసం ప్రార్థిస్తున్నాం వలస కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన ఈ రీతిగా ఈ డాక్టర్లు తండ్రి ఏమైనా పోలీసుల కోసం ప్రార్థిస్తున్నాము మా నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా వాళ్ళు రాజకీయంగా ప్రతి దాని రాజకీయంగా చేసుకొని ఒకరినొకరు పెట్టుకొని ప్రభా టీవీలంతా తండ్రి న్యూస్ పేపర్లంతా ఒకరినొకరు ప్రభా ప్రజల కోసం పాటుపడే వాళ్ళు కాదు ప్రభా అోడత ప్రభావిత్రీ ఆయన అలాంటి ప్రజలు వచ్చిన్నారు ఈ లోకంలో అలాంటి నాయకులు ఉన్నారు ప్రభా మీరే సహాయం చేయండి మీ ప్రజల్ని దీనినియాసం చేసుకోని పేద ప్రజలనియాసం చేసుకోండి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మాను దిన ఆహారం మాకు దయచేయము అని ప్రభా తండ్రి మేము ఏది ప్రాధాన్యత నేర్పించడం ఆ ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ ప్రజల కోసం అయ్యాక అనుదిన ఆహారం దయచేయండి ప్రభు చూపించమని ప్రార్థిస్తూ నీకు ఏ వంద్రీ నేనందరి కోసం ప్రార్థిస్తున్నాం వందాం చంద్రశేఖర్ కొరకరి కొడుకుడితే తండ్రి ఆయన చేస్తున్నా ప్రభాతండి ఆయన ప్రభా ఆ ఎస్ఎంఎస్ తండ్రి ఇమెయిల్స్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా ఇప్పుడు దాకా పంపించిన ఈమెయిల్స్ ఎంతమంది చదివారు ప్రభా వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా అ ఒక్క తలంపు తండ్రి అయ్యా దయచేయండి తండ్రి నేను ఈ వైపు చూడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా ప్రభుత్వం ఇలా ఆడుకుంటున్నాం తండ్రి ఏ ఒక్క సూసైడ్ చేసుకోకూడదు ప్రభా ఈ చదివినోళ్ళు ప్రభా ఎవ్వరు కూడా ప్రభా సూసైడ్ చేసుకోకూడదు ఎవరు కూడా ప్రభా తండ్రి ఆయన డ్రాస్టిక్ స్టెప్స్ ఏది కూడా తీసుకోకూడదు ప్రభా తండ్రి నేను ఏ విషయంలో కూడా ఏ వైలెన్స్ కూడా చేయాలనుకున్నా కూడా ప్రభా ఆ వైలెన్స్ నుంచి వాళ్ళు తండ్రి విద్య అయిపోవాలి ప్రభా తండ్రి మీరే సహాయం చేయండి ఈ వాక్యం ప్రభావం పంపించిన వాక్యము పంపించిన తండ్రి మాటలు ప్రభా తండ్రి అయిన కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం భయంతో ఉన్న వారికి భయం నుంచి తోడు తొలగించినట్లుగా తండ్రి హరిపడే వాళ్ళకి ప్రభా ధైర్యం ఇచ్చినట్లుగా ప్రభా తండ్రి విసుగుపోయిన జీవితాలను ప్రభా తండ్రి నేను నిరీక్షించినట్లుగా ప్రభా తండ్రి తండ్రి ఏ రీతి గత కూడా ప్రభా ఎట్లాంటి ప్రభా ప్రోత్సాహం లేని ప్రభా తండ్రి తొలగిపోయిన జీవితాలకి ప్రభా తండ్రి గొప్ప ప్రోత్సాహము ఈ శక్తిని ప్రభా ఒక్కసారి వైపు చూస్తున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభు చూపించండి ఇమెయిల్స్ ప్రభా ఇంకా అనేకమైన ఇమెయిల్స్ మాకు దయచేయండి ప్రభావ ఇంకా అనేక పంపించడానికి సహాయం చేయండి తండ్రి ఇంకా ఎన్నో సార్లు సహాయం చేయండి ప్రభా తండ్రి ఆయన నూతన వాక్యాలతోటి అయా నూతనమైన సందేశం తోటి అయా తన దాసుని అభిషేకించి వాడుకొని అయ్యా తండ్రి ఆయన అనేకులు ప్రభా తండ్రి ఆయన అనేకులు హృదయాల్ని తాకమని సాధిస్తున్నాం ఈ సంఘంలో ప్రభా తండ్రి ఏదైతే ప్రకటన గ్రంథంలో ఉందో శేషము రక్షింపబడను అని చెప్పారు ప్రభా ఆ రెమనెంట్ విల్ బి సేవ్డ్ అని ప్రభా తండ్రి ఇలాంటి సమయంలో కూడా ప్రభా ఆ రెమనెంట్ సేవ్ అవునట్లుగా సహాయం చేయండి ప్రభా నే ప్రభుత్వ చూపించండి వాళ్ళు బహుశా సంఘంలో వచ్చి చేతి చూపించి రక్షణ పొందుతున్నాను చెప్పకపోవచ్చు తండ్రి నేనా వాళ్ళు ప్రభా తండ్రి ఒక రిసిషన్ కార్డు రాయకపోవచ్చు ప్రభా తండ్రి వాళ్ళు రక్షణ పొందేరలేదో మాకు కూడా తెలవకపోవచ్చు కానీ ప్రభా తండ్రి నీకు తెలుసు తండ్రి నేను కార్యం చేసి నువ్వు ప్రభా నీ దాంట్లో అది అవసరం లేదు ప్రభా మేము ఎంతమంది రక్షించాము ఎంతమంది నీ వైపు అనేది అవసరం లేదు కానీ ప్రభా తండ్రి నీ నీ రాజ్యం వ్యాప్తి వరకే అయ్యా నీ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ కింగ్డమ్ ప్రభా అది జరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నావు ప్రభా అయినా మీరే నడిపించండి సహాయం చేయండి ఈ రీతిగా తండ్రి ఆయన ప్రభా నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి తండ్రి ప్రభావ ఎక్కడానికి కోసం తెలుస్తున్నాం బ్రదర్ ఓని తండ్రి ఆయన బ్రదర్ సంపత్ కొరకాయ బ్రదర్ భాస్కర్ కొరకాయ తండ్రి నేనా ఈ రీతిగా బ్రదర్ చక్రవర్తి గారి బ్రదర్ తండ్రి నాయన ప్రభు విజయ్ కొరకాయ ప్రభా తండ్రి బ్రదర్ మనోజ్ తండ్రి ఈ రీతిగా ప్రభా తల్లి నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి మీరే మహిం పొందమని ప్రార్థిస్తూ మాకు ఇచ్చిన సమయం పెట్టి వంద తెలుస్తూ వేసుకుంటున్నాం తండ్రి నా కృప కలిగిన మా ప్రియ పరులో గొప్పతండ్రి మా దేవ మా గొప్పదేవాతీ సమాధాన కృతదేవాహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా ఆమె యొక్క అతి పరిశుద్ధమైన పాదం వచ్చేంతకు కృపా మరి ఒకసారి మరి ఒక ఉద్యోగం ముందు యన ప్రభా మిమ్మల్ని పూజిస్తూ తన పరుస్తూ తండ్రి మీ దీపం సుఖరిస్తున్నామమ్మ తండ్రి నుంచి మీ పాదం శుద్ధకొస్తుంటున్నాం మా మా తండ్రి ఎంత గొప్ప దేవుడు నాయన మీ యొక్క కార్యం ఎంత తండ్రి మీకు స్తోత్రం ప్రభా నాయన మా యొక్క జీవితములను ఇంకొక దినానికి పొడిగించినందుకు స్తోత్రం మా తండ్రి ప్రభానాయన ప్రభా మేము జీవిస్తున్నామంటే ప్రభావ అది కేవలం మీ కృప నాయన ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభావ సజీవులుగా ఉంచారు ప్రభు నాయన మీకు స్తోత్రులు మా తండ్రి ప్రభా ఈరోజు మీ దాసం ద్వారా మాట్లాడినందుకు వస్తారు ప్రభు నాయన మేము ప్రభా యొక్క కలిత నాలుగులో ఉత్సవ కాలంలో సంవత్సరం దినాలను ప్రభా ఇటువంటి అన్ని కూడా ప్రభు అన్నిలో చేసేటువంటి అనే విషయాన్ని జరిగి తండ్రి జాగ్రత్తగా ఉండటానికి సహాయించాడు మీ అందరు అతిశయించటానికి మీ కార్యం అంద అతిశయించటాన్ని ప్రభావ మీ సెలవు ఎంతో అతిశయించటాన్ని తండ్రి ప్రభా మాకు సహాయం చేయవలసింది ప్రభా నాయన ప్రభా ఆచారాలు ప్రభాన్యులు యొక్క పద్ధతులు అన్యుల యొక్క ప్రతీది తండ్రి తండ్రి క్రైస్తవ సమాజంలోకి వచ్చేసిన ప్రభా నాయన సహాయం చేయండి మా తండ్రి ప్రత్యేకింపబడిన జనముగా ప్రత్యేకమైన వారంగా ప్రభా ఉండటానికి సహాయం చేయండి మా తండ్రి ప్రభా మిమ్మలను వెంబడించే వారముగా బయట ఉండే వారంగా ప్రభాయన మాకు సహాయం అర్థంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా మీ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించే వారంగా ప్రభా నాయన తండ్రి నేనా ప్రభ కేవలము బైబిల్ జ్ఞానము కాకుండా తండ్రి నాయన అందులో రాయబడిన వాటిని ఆచరించేవారము చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ఆత్మ ఫలాలు ఫలించే వారము కాబట్టి మంచితనము దయాలుత్వము దీనత్వము సాత్వికము ప్రభా నాయన విశ్వాసము తండ్రి ప్రభావితం ప్రార్థిస్తు మా దేవ మా తండ్రి తగ్గింపు స్వభావం అని ప్రభు దేని అది అత్యయించకుండా సహాయం చేయండి ప్రభావ జ్ఞానం అందులో మా బైబుల్ జ్ఞానం మా మా ఆత్మీయ సంవత్సరంలో విశ్వాస సంవత్సరంలో దేని విషయం అత్సహించక ప్రభా ప్రతిదీ మీ సంఘం కట్టడానికి ప్రతిదీ ప్రభా తోటి విశ్వాస యొక్క మీ ఆత్మీయ జీవితానికి కట్టడం ఒకరొకరు ఒకరు అనుభవం ఒకరి ద్వారా కట్టబడటానికే ప్రభు అత్సానికి ఏమి లేదు ప్రభావ ఏది వచ్చినా తండ్రి అది మీ ద్వారానే మాకు వస్తుంది ప్రభా విస్తా తండ్రి ఈ విధంగా ప్రభా నాయన ప్రభాయ తండ్రి ప్రభా ఈ యొక్క దినాలి ప్రార్థిస్తున్నాం ఆయన భయంకరమైన దినాల కరోనా ప్రభా భయంకరంగా విజృంభిస్తుంది తండ్రి సహాయం చేయండి ఆయన ప్రభా అనేక మంది దాన్ని బాధపడుతున్నారు తండ్రి అర్థం కాని వైరస్ దానికి మెడిసిన్ లేని వైరస్ ప్రభావ సహాయం చేయండి మీరు మాత్రమే దాన్ని కట్టడి చేయండి మీరు మాత్రమే దాన్ని ఆపకున్నారు ప్రభా నాయన తండ్రి నాయన తండ్రి నేను కేవలం మీ వాగ్దానం పట్టుకుని నిలబడుతున్నాను ఆయన సహాయం చేయండి ప్రభావ అనేక మంది చనిపోతున్నారు కొంచెం వ్యాప్తంగా ఆయన సహాయం చేయండి మా తండ్రి మా దేవా మా దేశంలో నాలుగు లక్షలకు వచ్చేసిన తండ్రి సహాయం చేయండి మా దేవా కర్ణించండి కూర్చో ఎవరు దీని గురించి ఆలోచించారు ఎవరు పట్టించుకోవటం లేదు విచ్చల వేడిగా తిరిగి కేర్లెస్ గా ఇంకా ఆయన ప్రభుత్వం చేస్తున్నారు ప్రభావ సహాయం చేయన ఈ సమయంలో వెంకట సుబ్బయ్య గారి గురించి ప్రార్థిస్తున్నారు ఆయన తండ్రి ప్రభా ఆయన ప్రభాయం గడిచింది నాన్న ప్రభా ఆయన కొంచెం మంచిగా మాట్లాడాడని తెలుసు ప్రభావితవుతున్నాడు ఆలకించారు జవాబిచ్చారు తండ్రి మిక్స్తో మీకు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దాంట్లో సంపూర్ణమైన అతని శరీరం నుండి ఆ కరోనా వైరస్ తీసివేయవలసిందిగా ప్రభావ జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ అంద విశ్వాసం దయచు మిమ్మల్ని నమ్ముకోటానికి మిమ్మల్ని హత్తుకోవటానికి ప్రభావి సహాయించు ఆ పాపం లోపుకొని మారు మనస్సు పొంది తండ్రి మీ వైపు తిరిగి ప్రభావ అనిత్య జీవానికి ప్రభావ నిత్య రాజ్యంలో ప్రవేశానికి ఆయన అర్హుడగనట్లుగా సహాయించండి తండ్రిని ఆయన మాట్లాడండి ఉద్రియ హృదయాన్ని కదిలించండి ప్రభావ మీరే గొప్ప కార్యం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు ఆయన అదేవిధంగా కరోనా బారిన కూడా సహోదరి విక్టోరియా గురించి ప్రార్థిస్తుంటున్నాం ఆయన ఆక్సిజన్ లెవెల్స్ కొద్దిగా ఎదిగే ఆయన తెలిసింది బాబాయన సహాయం మా దేవ మా తండ్రి బ్రోబా మీరే నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నారు తండ్రి ఆయన స్వస్థపరచండి సంపూర్ణ అన శక్తి బలము దండి అదే విధంగా సహోదరుడు ఏసు పాదం గారి కూర్చుని ప్రార్థిస్తున్నారు కరోనా బారిన పడ్డాన్ని విన్నాను సహాయ మీరే ప్రభు నాయన తండ్రి నడిపించవలసింది అనేక మంది ప్రభు ఈ యొక్క పడినారు తండ్రిని ఆయన దర్శించారు మీ బిడ్డలు అనేక మంది ఉంటున్నారు ఎంతో సఫర్ అవుతున్నారు ఆయన ఏ హాస్పిటల్ లేవు గాంధీ హాస్పిటల్లో సరైన ఫెసిలిటీస్ లేవు ఎవరు పట్టించుకోవటం లేదు ప్రభావ ప్రైవేట్ హాస్పిటల్ లో ఎవరిని తీసుకోవట్లేదు ఆయన ప్రభు ఆ ప్రభు ఆ సహాయం చేయండి భయంకరమైన పరిస్థితులు డబ్బు మానవుని రక్షించలేదు ప్రభుత్వ జ్ఞానము మానవుని రక్షించలేదు సహాయం చేయండి మా దేవ ఆయన మీరే వారిని సహాయం మీరే చేయవలసిందిగా పెడుకుంటున్నారు తండ్రి జన్లందరూ మీ వైపు తిరిగి స్వస్థత పొందినట్లు సహాయం చేయండి ఆయన జ్ఞాపకం చేసుకున్న మా తండ్రి మా దేవ ప్రభుత్వ స్వస్థత కేవలం మీ నామములు కలదని వాళ్ళు ఎదుగున్నట్లుగా సహాయం మా తండ్రి మీకు ప్రభు అదే విధంగా నాయన తండ్రి ఇంకనూ ఇతర సమస్యల గురించి ప్రార్థిస్తుంటున్నాం సహాయం చేయండి ఆయన రైతు సమస్యలు ప్రభుత్వలు దాంట్లో సమస్యల గురించి ప్రార్థిస్తుంటే వాటి నుంచి విడుదల విమోచన రైతుకి సహాయం అందించవలసిందిగా పడుకుంటున్నాం ప్రతి విధమైన ప్రభు ఆ నుండి నాయన రైతును కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నారు తండ్రి అదేవిధంగా మైగ్రెంట్ వర్కర్స్ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి ఇంకా ఎక్కడ కూడా ఏమీ లభించడం లేదని తెలిసింది ప్రభు సహాయం చేయండి తండ్రి నాయన ప్రభావం జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా ప్రభావ ఈ యొక్క దినాలలో ఆయన మీ యొక్క ప్రభావ సంఘాలు తండ్రి విధంగా నడవాలో ఏ విధంగా ఆరాధన నడవాలో అనే విషయమై తండ్రి పెద్దలు కావాల్సింది జ్ఞానం నడిపింపుని దయచేయవలసింది స్మరణ జాగ్రత్తగా వెళ్ళిన వారే ప్రభుత్వ నిర్లక్ష్యంగా సంఘాలను నడిపించకుండా ఎటువంటి ప్రభావ కరోనా కేసులు రాకుండా మీరే సహాయం చేయవలసిందే అన్యులకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రభావ మీరే మీ మనస్సు మీ దృష్టి అక్కడ ఉంది ప్రభుత్వం మీది భద్రత కాపుదని దయచేవాల్సిందిగా అదేవిధంగా ప్రభు తండ్రి నైనా ఈ యొక్క ఈ రోజుల్లో ప్రభు నైనా టెక్నాలజీ ద్వారా తండ్రి ఉపయోగించి నైనా ఈమెయిల్స్ ప్రభుత్వ మెసేజెస్ వెళ్తుండగా తండ్రి సహాయ ఎవరైతే ఈమెయిల్స్ సౌతారా ప్రభుత్వ సత్యాన్ని గ్రహించడానికి సహాయ లోతు పాత్ర తెలుసుకోవటానికి సహాయ ఇదే దేవుణ్ణి తెలుసుకోవటానికి సహాయ అంధకారమైన శక్తి ప్రభావ విగ్రహాలను కాకుండా జీవనం లేని మోగ విగ్రహాలను కాకుండా సత్యవంతుడు నిజమైన వెలుగు అయినప్పుడు మీ ఒద్దకు రావటానికి తండ్రి సహాయం చేయండి అదే విధంగా చిర ఇంకెను అనేక సమస్యలు ప్రభుత్వ సహాయం చేయండి జాష గురించి ప్రార్థిస్తుంటాం చిట్టుబాబు కుమారుడు జ్ఞాపకం చేసుకున్న కిరండి స్వస్థపరచండి రివైవ్ చేయండి ప్రభుత్వ అదే విధంగా అంటు చూపు కూడా దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటాం ఆ చూపుకు ఆయన అర్థం కూడా ఉన్నటువంటి ప్రతి మీద క్లాట్స్ ప్రభు కరిగించవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి అదేవిధంగా ప్రభుత్వ తండ్రి చిన్న జాషిగా ప్రార్థిస్తున్నాయో సహాయం చేయండి జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన ఆ యొక్క ఆపరేషన్ జరిగిన వింటున్నాం తండ్రి స్వస్థపరచు డాక్టర్స్ కి సర్జన్స్ కి కావలసిన నడిపింపులు నేర్పును మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రభు నాయన ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి అభిరామూర్ తండ్రి తండ్రి ప్రభా మీరే నాకు ఇది నాయన తండ్రి మీరే సమస్తం చేయవచ్చు నడుకు మా తండ్రి మా దేవ ప్రభా నాయన తండ్రి నడిపించభా అదేవిధంగా క్రిస్ట్న పాప విషయంలో మీరు చేసిన సహాయాన్ని పెట్టిస్తాం చెల్లించుకుంటున్నా మా దేవ మా తండ్రి ప్రభాని ప్రభావి ఇంతవరకు మీరు ఇచ్చిన స్వస్థతను పట్టిస్తూ చెల్లించుకుంటున్నా మా తండ్రి మా ఇంకను సంపూర్ణమైన ఆరోగ్యం స్వస్థత ఇచ్చాయి ప్రభా అదే విధంగా ఆయన తండ్రి ఆ ప్రభా ఇంకను ప్రభావి రవి విషయంలో కూడా ఇంకా చేసిన స్వస్థతను పట్టిస్తూ ప్రభా మీ రేపు తిరుగులాగా మేము నమ్మకం లాగా సహాయించాం ఈయన ప్రభు అనేక మంది ఉంటున్నాయి ప్రభు అనేక సమస్యలు ఉంటున్నాయి ఇబ్బందులు ఇరుకులు ఉంటున్నాయి తండ్రి సహాయం చేయండి ప్రభుత్వం ఏ విషయం గురించి చింతింపడు ప్రతి మీ యొక్క ప్రభు మా యొక్క ప్రార్థన విజ్ఞాపనం ఉంటాడు కానీ పూర్వకంగా మీ దా ప్రభు మేము అదే పని చేస్తున్నాం సహాయం చేయండి ప్రభు ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ బలపరచండి సత్యాలు తెలుసుకోవటానికి ఆత్మీయ సంబంధాలు జ్ఞానం మాకు తెచ్చు కానీ లోకంలో ఏ విధంగా మీ మహిమ కొరకులు జీవించాలా ఈ లోకంలో ఏ విధంగా మీ యొక్క సేవలు ఉండాలా ప్రభు ఏ విధంగా మేము తండ్రి మీ వాక్యాన్ని లోబడి జీవించాలి సహవాసం ఐక్యతలు ప్రేమలు ఒకరినొకరు ప్రభు అనైనా గణపరచుకుంటూ ఒకరు వారంలో ఒకరు భరిస్తూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రభు ముందుకెళ్లడానికి సహాయించండి ఎంతో భయంకరమైన దినాల్లో ఉంటున్నావు ప్రేమలు లేనిటువంటి దినాలు ప్రభు అనైనా ప్రభు సహవాసం సరైన సహవాసం లేనటువంటి దినాలు ప్రభు సహాయించండి దేవా ఇవన్నీ తొలగించి తండ్రి మీ లక్షణాలు మేము వారమే ప్రభు అనయన తండ్రి మీరు ఇచ్చినటువంటి పనిని మేము కొనసాగిస్తుండీ దానికి ముందు తీసుకెళ్తానికి సహాయం చేయవలసింది మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ ఆన్లైన్ లో ప్రతి సహోదాన్ని స్తోత్రం చెల్లిస్తాం కొద్ది ప్రార్థన మా ప్రభు మహుడు ఏ స్వీకరిస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి నా జీవితంలో పరిస్థితి కృపికైన అయ్యాక నాకు చెల్లించుకుంటున్నాండి అయ్యా మా జీవితంలోకి ఏం భూమికి రాదు మళ్ళి మీరు మమ్మల్ని దేవ పిల్చిన పిలుపునటువంటి కొన్ని సాంక్షలు తీసుకుంటున్నా గొప్ప ధన్యత మా జీవితాల్లో మీరు అనుకూలించినటువంటి కొన్ని నాడు నమ్మకం ఒక రోజు మాకు మీరు కలిసి ఉన్నటువంటి తండ్రి అయ్యా దేశ ఆ యొక్క నమ్మకం పెండు కలిగించే మీతో కలిసి కలిగి ఆ యొక్క తండ్రి ఆ యొక్క గణ్యతను దేవ ఆ యొక్క మా జీవితా జీవితం అయ్యాక మీరు నీ సౌక్యూత అయ్యా మీ కార్యం మీద కార్యక్రమం అయ్యా ఆ యొక్క మాకు ఆ యొక్క స్థితి అయ్యా జీవితం జీవించలేదు కుట్టు అయ్యాం దేవాది వాళ్ళు పెంగళి ఆత్మ పిల్లలు ఎంత అంటే సిద్ధపడి నమ్మకేంటే ఇదిలో దేవారు నేను నాకు జీవితం ఎవరికి జీవించడానికి సహాయం చేయండి దేవరణిన్నటువంటి నమకే వాళ్ళు ఎంత మీకు ఆత్మ జోస్పతి లాగరే మనమల్ని దేవ నమ్మకం తండ్రి జ్ఞాపకం తీసుకుంటున్నాం తండ్రి పనిచేయండి నమ్మకం జ్యోషకం తీసుకుంటున్నాం కృష్ణీలాన్ని జ్ఞాపకం తీసుకుంటున్నాం తండ్రి దేవుని క్షణ సంస్కొ సముదాయంలో అయ్యాజ్ఞానం అనేది వర్గా అయ్యా తోటకారా తోట పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పనులకు తండ్రి ఏసయ్య మీ కొంద్ర స్థూత్రి ప్రభా ఇదిగో మరి ప్రతి ఒక్క విషయంలో ప్రభా మీరు అనుగ్రహిస్తున్నారు విజయాన్ని బట్టి మీ కొందో తుల స్తోత్రాలు ముఖ్యంగా ఆయన విజయ విక్టోరియా గారి గురించి మేము ప్రార్థన చేయగా వెంకట సుబ్బయ్య గారి గురించి ప్రార్థన చేయగా అభిరామ్ గారి గురించి రవి గారి గురించి క్రిస్టినా గురించి ఇద్దరు గురించి మేము ప్రార్థించ వారి నోటి నుంచి ప్రభుత్వం సాక్ష్యాన్ని విన్నో ప్రభావ వాడు స్వస్థ స్వస్థపరచబడ్డారని విన్నో తండ్రి అందుబట్టి కొంద నాలు ప్రభావ ఇదిగోనైనా దేశం మేరం కూడా మీ ప్రభుత్వం చేసుకోనండి అయ్యా ఆయనకు మంచి ఆధారాలు మీరు వినియోగించండి మీరు సహాయకులుగా ఉండండి మీరు నడిపించండి అని కొందనాలు స్థితి ప్రోత్రాలు తండ్రి ఇదిగోనైనా టెక్నాలజీని ఉపయోగించిన పరిచయం చేయడానికి ప్రభావ మరి ఈ బిడ్డలైన ప్రభావ మీరు ఆశీర్వదించండి ఆ పరిచయాన్ని ఫలవర్తంగా మీరు మార్చండి ప్రభావి ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తే మీరు విజయాన్ని అనుగ్రహించారో ఈ టెక్నాలజీని కూడా ఉపయోగించి ప్రభావిన పరిచయం చేస్తుండగా మీరు సహాయం చేసి మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి అనేక ప్రభావం రక్షించమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇందులోనైనా ముఖ్యంగా నాయన నాయన నిశ్చితమైతే ప్రభా మరి ఈ కరోనా వ్యాధిని ఈ బిడతల దండం కూడా దూరపరచమని అయ్యా మేము బ్రత్మాలు కొంచున్నాం తండ్రి ఇదిగో నాయనా ముఖ్యంగా ప్రభా ఇదిగో రైతుల గురించి ప్రార్థన చేయొచ్చుండగా అయినా రైతులు కూడా మీరు జ్ఞాపకం చేసుకునే ప్రార్థన చేయొచ్చు తండ్రి ప్రతి ఒక్క విషయంలో మీరు విజయాన్ని అనుగ్రహించినందుకు మీకు పొందన్నారు ప్రభా నిశ్చితమైతే తండ్రి ప్రభా మరి స్వార్థను ప్రకటించడానికి నాలుగు గ్రామాలకు వెళ్లాలని ఆశపడుతుండగా నిశ్చితం అయితే ద్వారా తెరవండి ప్రభా ఆ చూపించండి ఆ ప్రాంతాలకు పంపించండి దేవానికి పొందనాలి మీ సహాయకులుగా ఉండి మనవలన్నీ మీ రాజ్యం చేర్చుకుంటే చాలా దయచేతి ప్రార్థిస్తున్నాం తండ్రి సార్ మన ప్రభు ఏక కృప సమాధానం నడిపింటూ మనందరికి సదాకాలం తోడైండుగా